సోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వర్ణానిసయ అబ్రహాం ఇసాఖ యాకబుల గొప్ప దేవ కృపాసత్య సంపన్నుడ జీవం తండ్రి నినానీడు నిరంతరం ఏకరీతికున్న దేవ మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధి పరిశుద్ధిరా పరిశుద్ధిరా నీకే స్థుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన అలలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ రాడ్ థ్యాంక్ యూ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారు నాయన దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి మీకు నూతనమైన కృపను మాకు అనుగరించినారు నీకు వందాలిస్తయ్యా నూతన దినం మాకు నీకు వందాలిస్తాయా నీకే కృతజ్ఞతలైనా గొప్ప మంచి ఆరోగ్యాన్ని మాకు మంచి ఆహారాన్ని మాకు మంచి ప్రభావ శక్తిని బలాన్ని మాకు అనుగరించిన ఆయన చేసే ప్రతి వర్క్ అంతట్లో మీరు మాకు సహాయకులుగా ఉన్నది మీకు వందాలిస్ అయ్యా మీకే కృతజ్ఞతనైనా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడు థ్యాంక్ నీకే వందాలిస్ అయ్యా గొప్ప దేవా యొక్క మధ్య కాల సమయ ప్రభ మీ యొక్క సన్నిధికి వచ్చిన నీకే వందాలిస్ అయ్యా మీరు మాతో మాట్లాడండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు వాక్యంలోని సత్యమే గ్రహించలాగిన మా ఆత్మినేతని ప్రభావ ఈ నూతమైన ప్రభుత్వములు బలపరచని ప్రభా గొప్ప దేవ ఈ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు నాయన మమ్మల్ని నిలబెట్టుకున్నారు దివారాత్మలు కాచి కాపాను గొప్ప దేవ నీకి స్థుతులు శ్రోతలు అర్పించడం ఆయన గొప్ప సయ సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగములు నీకే కలుగును కాహాలలుయ్య నా దేవా ప్రభాకి ఆర దంతట్లో మీరు మయం మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి పరిశుధాత్మని దయచేసి నా దేవాన్ని నామాన్ని మహిమ తెచ్చుకొని రాను పెడు త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ఓ ప్రభావ మీరే మహిమలందుమని ఏసి పుస్తకాష నామైన ప్రార్థించిన అమ్మే ఈసయ్యా ఏసయ్యా ఏసయ ఈసే య్యా ఏసయ్యా నిన్నే నిన్నే నే నీవే నివేనా నిన్నే నిన్నే నే నీవే నివేనా రాజువయ్యా ఏసయ్యా ఈయ్యా సయా ఇసయా కొండలలోోయలలో అడవుల ఎడారులలో కొండల లోయల అడవులలో ఎడారులలో నన్ను గమని ఓకే బ్రేదర్ పాడన్ ఆ పాడండి బ్రేదర్ వినిపిస్తుంది కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఎసయా ఎసయా ఎసయా ఎసయా ఎసయా ఎసయా ఎసయా ఎసయా నిన్నే నిన్నే కొలుతూనయ్యా ీవే వేనా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నిజువయ్యా ఏసయ్యా ఏసయ్యా ఎయ్యా్యా ఆత్మీయులనను అవమానించగ అన్యులను అపహసించగ ఆత్మీయుల అవమానించగ అన్యులెన అపహసించగ అండని వైతి వైయ్యా నా కొండని వేయసయ్యా అండని వైతి వైయ్యా నా కండ ఎ ఎ నిన్నే నిన్నే నే కొలు నివే నివేనా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలునయ్యా నివే నివేనా రాజువయ్యా ఎయ్యా మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణాయలలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచేనయ్యా నిన్నే ఘన Nannu bala parache naiya, ninne gana paratunaiya, yeh sayya, yeh sayya, yeh sayya, yeh sayya. Ninnene ninnene kolutunaiya, nive nivena raju vayya, ninne ninnene kolutunaiya. ీ నిజువయ్యా ఏ శయ్యా ఏ శయ్యా వంచన వేన ఉరిగిన బారాణ పుసగక విసిరిన విసిరే కెరట వంచేన ఉరిగిన బారాణ పుసగక విసిగిన విసిరే కెరట కలలా కడతే చిన్నావా నీ వలలో ననుమోసి నావా కలలా కడతే చిన్నావా నీ వలలో ననుమోసినవాసయా ఎస యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నేనే కొలుతునయ్యా నీవే నీవేన రాజువయ్యా నిన్నే నిన్నేనే కొలుతునయ్యా నీవే నీవేన రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా అల్ థ్యాంక్ యూ బ్రదర్ ఏసయ్యా కణికర పూర్ణుడా మనోహర ప్రేమకు నీలయడా ఏ సయ్యా పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగనము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నలయడం వలన ఏదియు ఆసింపకయే సింపకయే ప్రేమించితి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి నా ఏదియు ఆసింపకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి శిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే శిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా కొరకు సరువము దారాలముగా దయ దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి నా కొరకు సరువము దారాలముగా దయ చేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి అలసి వారి ఆసను తృప్తి పరచివీ అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము ఈ కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా కణికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీ వలన బలమునొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయినా సియోనులో వారు నిలచెదరు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించదను తుది వరకు రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించేదను తుది కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా పూజ్యుడవు ఎల్ల ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపాదాలకు ఆధారము ీవేనా సంతోషగనము సర్వసంపదల ఆధారము ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా అల్లెలు హబకొక్ నుంచి ఒక వాక్యం చేసుకుందాం బ్రదర్ చిన్నగా ప్రార్థన చేసుకొని హబోక్ గ్రంథం చాలా సమాచాలకితం క్రితం ధ్యానించినాం పరిశుద్ధుల తండ్రి మీకు మదనాలైనా మహోన్నతులకు దేవ మీకే కృతజ్ఞ తెలిసాయా ఈ యొక్క దినమంతా మీ సాయం చేతి నడిపించినారు ఈ మధ్యాహ్న కాలంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశాలు బట్టి మీకు వందలు వాక్యాన్ని ధ్యానించలేక సహాయపడండి మా యొక్క హృదయాన్ని సేరచేయండి మీకు ఇంకేమైనా ఆస్కారం ఏంటంటే మా హృదయం చూపించండి ప్రభావ అవును ప్రభావ మీ స్వరూపంలో మమ్మల్ని సృష్టించుకున్నారనైనా తయారు చేసుకున్నారు ప్రభావ కాబట్టి తరు మేము మీ లగ్నే ఉండాలా ప్రతి స్థితిలో ప్రభావ మిమ్మల్ని పూరి నడుచుకోవాలి ప్రభావ సంపూర్ణంగా మీ అందు మేము ఎదగాల ప్రభావ మీలాగా తయారు కావాలి ప్రభావ మా స్థానంలో మీరుంటే ఏ రీతిగా ప్రవర్తిస్తారో మేము ఆ అటువంటి జీవన విధానాన్ని మాకందరికి అనుగ్రహించండి ప్రభావ ఉప్రవర్తన మనుషులు యథావిధిగా పరిగెత్తిపోతున్నారు ప్రభావ నోవాజల ప్రయోగకాల ముందు అట్లనే ఉండే ప్రభావ జన్లు తినచూ త్రాగుచు పెళ్లించుకునొచ్చు పెళ్లిలు చేసుకునిచ్చు కొనుచు అమ్ముచ్చు నారు నాటుచు అని మేము చూస్తున్నాం ప్రభావ వాక్యం అంటే అంతా యథావిధిగానే ఉంది క్రమంగా పోతా ఉన్నది అనుకుంటున్నారు కానీ ఎవ్వరు గురి తిరిగిన సమయంలో ఉపద్రవం వచ్చింది వాళ్ళ మీదకి జలపడలే ఉన్నాయని అందరినీ కొట్టుకొని పోయింది ప్రభా ఎవరు గురి తిరగలేదు ప్రభా మీరు మాకు చూపిస్తున్నారు ఎన్నో కాలం నుంచి ప్రభా కానీ మీరు మాకు చూపిస్తూనే ఉన్నారు ఈ లోకపు జ్ఞానము మీ యొక్క జ్ఞానానికి భిన్నంగా ఉంది ప్రభా ప్రతిరోజు న్యూస్ పేపర్స్ ఎలా చూస్తూ ఉన్నాము మనుషులు మాట్లాడుతున్న విషయాలు చూస్తున్నాం అవన్నీ మీ జ్ఞానానికి భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఈ లోకపు అధిపతి వాడు ఈ లోకాన్ని ఆ రీతిగా తయారు చేసుకున్నాడు ప్రభావ కానీ ప్రభావ మేము ఈ లోకస్థలం కాదు కాబట్టి వాటిని అనుసరించాం అవును ప్రభావ మీరు కూడా ఈ లోకస్థలు కాదు కాబట్టి ప్రభా ఈ లోకంతో నాకు ఏ పని లేదన్నారు నైనా అవును ప్రభావ మేము కూడా అదే రీతిగా జీవించాలన్నా సేపడండి మా పనులు మేము ముగించుకోవాలా ప్రభావ మీ సన్నిధికి మేము చేరాలనైనా మా కాకకి పోటీ జ్ఞానం అనుగరించి మీరేం అభిమాందమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం తండ్రి ఆమె హక్కు గ్రంథం నుంచి వాక్యాన్ని మనం చూస్తున్నాం బ్రదర్ కొన్ని సంవత్సరాల మనం జ్ఞానించింది ఆల్మోస్ట్ ఒక ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదో ఏడెనిమిది ఇంకెక్కువే అయినాలనుకుంటారు హబక్కు గ్రంథం దాని నుంచి అయితే హబక్కు గ్రంథంలో బ్రదర్ అదే ఎక్కువ అయింది కరెక్ట్ అయితే హబక్కు ఒక వాక్యాన్ని నేను చేస్తున్నప్పుడు ఈ ఉదయకాలం తెల్లవారి నేను లేశాను ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చుంటలేకపోయినాను అయితే సరే వాక్యం అన్నది వాక్యం చదువుతా నాకు ఇది ఒక్కటే వాక్యం తాటస్థించింది అయితే ఇంకా నేను అప్పుడు చూసినప్పుడు నాకు అర్థమైంది అవును దేవుని యొక్క చిత్తం ఏందని మనకు తెలుసు ప్రభు జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తం అంటే ఏసు ప్రభుకి సంబంధించిన విషయాలలో అభివృద్ధి పొందుట తండ్రి చిత్తం అదొకటి నేను నేర్చుకున్నాను కొలసి రాసిన పత్రికలు అయితే హబకు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో దేవుని యొక్క చిత్తం అనేది తెలపరచబడింది మనం ధ్యానించినాం చాలా సంవత్సరాల క్రితము మరోసారి చరిత్ర అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మన వాక్యం ఇది నాకు ఆశ్చర్యం నా కండ్లకి ఎందుకంటే ఏడు సంవత్సరాల క్రితము దీర్ఘంగా గంటలు గంటలు ధ్యానించిన వాక్యము మళ్ళీ తిరిగి మన కాలంకి ఇప్పుడు వచ్చిందంటే ఏడు సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది ఏడు తర్వాత ఎనిమిదవది నూతన జీవనం కదా ఏడు అనేది సమాప్తం ఏడవ దినం దేవుడు విశ్రమించినాడు ఎనిమిదవ దినము నూతన దినం కాబట్టి ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి దినిస్తున్నాం అంటే నూతనంగా ఆయన మనతో ఇవన్నీ విషయాలు ఎవరైనా చదివితే చదవండి బ్రదర్ లేదంటే నేను చదువుతాను హబకు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ చనం జనములు జనములు ప్రయాసే కానీ వ్యర్థమైన దాని కొరత కష్టపడి జనులు క్షీణించదు ఇది సైన్యములకు అధిపతి యువ చేత అగును కదా అగును కదా హబకుకే చూస్తున్నావు బ్రదర్ హబకు కానీ రెండో అధ్యాయము పదమూడు వచ్చిందన్నా అవును బ్రదర్ అట్లనే చదువు బ్రదర్ ఎలా అయినాదా సముద్రము జనము నిండి ఉన్న అది అది బ్రదర్ ఆ వాక్యం అది పదమూడు ఉందా పద్నాలుగు ఉందా పోటీ ఇంగ్లీష్ లో పదమూడు ఉంది బ్రదర్ అందుకే నాకు కన్ఫ్యూజ్ అయింది ఎందుకంటే నాకు ఇది ఎప్పుడు నన్ను వెంటాడుతూ ఉంటది తెలుగులో ఇంగ్లీష్ లో చాలా వ్యత్యాసాలు ఏర్పడతా ఉంటాయి నేనేమో ఇంగ్లీష్ బైబుల్ చూస్తున్నాను ఫార్ ది అర్త్ విల్ బీ ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ యాజ్ ద వాటర్స్ కవర్ ద సిబ్బుకు రెండు పదమూడులు ఉంది తెలుగులో కష్టపడికి పద్నాలుగులో ఉంది కానీ చూడు బ్రద పదమూడు కూడా చదవాలి తెలుగులో ఎందుకంటే అక్కడ ఏముందంటే మరోసారి చూడాలి పదమూడులో జనములు ప్రయాస పడదురు కానీ చూడండి ఇది ఇది కూడా చూడ యాక్చువల్గా నేను ఇది ఉదయం ధ్యానించలేదు కానీ ఇప్పుడు ఓపెన్ అయింది మైండ్ జనములు ప్రయాస పడుతున్నారు కానీ అగ్ని ఎంత తేటగా చూడండి అంత గొప్ప జనము మరణకాండ అగ్నిపాలంటే మరణకాండనే జక్ర మనం చూసినాము దేశము మూడుగా విభజించపడడము మొదటి రెండు భాగంలో తెగవయబడి చత్తురు మూడో భాగంను అగ్ని నుండి బంగారంను పుటం వేసినట్లు వెండిని శోధించినట్లు నేను శోధిస్తాడు మూడో గుంపుని కాబట్టి ఇప్పుడు పదమూడవచంలో అదే చెప్తున్నాడు జ్ఞాపం చేస్తున్నాడు ఏమనంటే జనులు మరోసారి చదువుతారు జనములు జనములు ప్రయాసపడుతురు కానీ అగ్ని పాలవుతుంది చూడండి ఎంత ప్రయాస పడినా కానీ అగ్నిపాలవుతారంట అయితే నాకు ఆశ్చర్యం ఉంది ఇప్పుడు మంచి వాళ్ళు ఉంటారు యథార్థంగా ఉంటారు అంత జాగ్రత్తగా ఉంటారు ఎంత పరిశుద్ధంగా ఉంటారు అయినా కానీ ఎందుకు అగ్నిపాలవుతారు ప్రయాసపడుతున్నారు ఈ లోకంలో ఎంతమంది ప్రయాసపడతలేరు తెల్లవారులు వేస్తే సాయంత్రం వరకు అందరం ప్రయాసపడుతున్నామా లేదా ఎంతెంతో కష్టపడుతున్నాము ఎన్నో చదువులు చదువుకుంటున్నాము చదువు తగినట్లు ఉద్యోగాలు ఉండకపోతున్నాయి ఉద్యోగాలు ఉన్నా కానీ ఉద్యోగంలో ఫలం ఉండకపోతుంది తృప్తి లేదు మనుషులకి సంతోషమే లేదు ఎంత ప్రయాస పడుతున్నారు మనుషులు అంతా అగ్నిపాలవుతున్నారు అందరు కాలాలు ముగించుకుంటున్నారు ఎందుకు అగ్నిపాలవుతారు అన్నప్పుడు నాకు పేపర్ పత్రికలో ఒక విషయం ఏముందంటే ప్రతిదీ అగ్నిచేత బయలుపరచబడుతుందని చివరికి అంటే ఏంటంటే నీ క్రియలు అగ్ని చేత శోధింపబడతాయంట ఇప్పుడు మంచి క్రియలు అయితే అగ్ని అగ్ని దాన్ని తగిలినప్పుడు ఆ క్రియలు కాలిపోవు మంచి కార్యాలు మంచి క్రియలు కానీ పనికిరాని క్రియలు అగ్నికి ఆహుతైపోతాయి కాలిపోతాయి పేపర్స్ కాగిలిపాయాలప్పుడు కాలిపోతాయి కానీ మంచి కార్యాలు చేసినప్పుడు అగ్నిచేత అవి పరిశీలింపబడ్డప్పుడు అవి కాలవంట అక్కడ చూస్తాం రీతి రాష్ట్ర పత్రికలు చాలా కాలం క్రింద ధ్యానించినాం కాబట్టి ఇక్కడ జన్మలో ఎంత ప్రయాస పడుతున్నా అగ్ని పాలవుతారంట ఇది మనం ఒక పాయింట్ దృష్టిలో పెట్టుకుందాం తర్వాత చదువు సార్ కష్టపడి జనులు క్షీణించరు చూడండి వ్యర్థమైన వాటి వరకు కష్టపడి జనులు క్షీణిస్తారంట ప్రవచనం వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నాం అన్నట్టు విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటూ అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు కష్టపడుతుంది ఎంత క్షయమైన వాటి కొరకే మీరు కష్టపడుతున్నారు అన్నాడు యోహన సువార్థలో ప్రభు మీరు క్షయమైన దాని కొరికే నన్ను వెతుకుతున్నారు అంటున్నాడు మనుషులందరూ ఎందుకు ప్రార్థనలు చేస్తారంటే ఈ లోకంలో క్షేమమైన వాటిని సంపాదించుకుని ప్రయత్నం చేస్తారంట ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ ప్రార్థనలు అన్ని వాటి కొరకే అంటే ఏదో సంపాదించుకుందాము శారీరకమైన వాటి కొరకే క్షేమమైంది అంటే శరీరకమైంది అన్నట్టు అవి నశించిపోయాడు అన్నట్టు వ్యర్థమైన వాటి కొరకు లేక క్షయమైన వాటి కొరికే మనుషులు ప్రయాసపడుతున్నారు కానీ అక్షయమైన వాటి కొరికే ప్రయాసపడుడి అని హెచ్చరించండి దేవుడు అక్కడ అందుకు జనులు ఆహుతైపోతున్నారు అందుకు జనులు అగ్నికి బలి అయిపోతున్నారు అంటే వాళ్ళు కాలాలు ముగించుకుంటున్నారు అగ్ని అంటే శిక్ష కదా శిక్ష భరిస్తున్నారు నువ్వు వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం మీకు ఉంటుందనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు అయితే హబక్కు గ్రంథం ఆ రోజైన నాకు బహు ఆశ్చర్యంగా ఉండే ఎందుకంటే నాకు ఎంత ఆశా ఉండే హబక్కు గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు రోజు ఇప్పుడు చూడబోద పద్నాలుగు వర్షం వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది అక్కడ దేవుని యొక్క చిత్తం ఏలైన సముద్రము జనములతో నిండి ఉన్నట్టు భూమి జ్ఞానము చూడండి అది ఆయన చిత్తం చివరికి ఈ వాక్యం నీకు అర్థమైతే నీ సేవా విధానము నీ కుటుంబ విధాన జీవన విధానము నువ్వు చేస్తున్న ప్రతిలో ప్రతి పనిలో ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన అది ఏంటంటే నేను కూడా చదువుతాం ఎందుకంటే నేను ఇంగ్లీష్ లో చూస్తున్న దాన్ని for the earth will be filled with the knowledge of the glory of the lord explain agani english ki telugu kochina poyem jarutundante ee chevirikunna aa yaka sentence munduku vastadi english la munduku unna sentence cheviriki povatadannattu english la telugula aashiram telugule emi undante chevirikondi mundiki mundukone cheviriki povatadi english lemo telugula chevirikonnadi munduku vastadi mundadi cheviriki povutundadi ibbi manamu chala jagratthaga parishilinchukovali annatu chala aashirekaram ani ee vaakyam rendu avachalla rendu avachalla manam chustunnam అక్కడ ఏముందంటే పద్నాలుగో వచనంలో సముద్రము జలములతో నిండి ఉన్నట్టు అంటే మనకు తెలుసు ఇవన్నీ చివన పరంగా చెప్పినారు కానీ ప్రకటిస్తప్పుడు మనం ఎట్లా చెప్తాం అవును సముద్రం జలంతో నిండింది కదా సముద్రము జలములతో నిండి ఉంది కరెక్టే కానీ మనకు తెలుసు ఇవన్నీ ఒకప్పుడు ఆయనలో ఉండే ఆది ముందు ఆది అందంటే ఏ ఆది అందు మనం ఆది అందంటే ఆది అనుకుంటాం కానీ దానికి ముందు ఆది లేకుండా దానికి ముందు ఎప్పుడో సృష్టించండి దేవుడు దేవదూతలని దేవతతులను సృష్టించిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆది అందు స్టార్ట్ అవుతుంది ఆదికాండం అంటే ఆది అందన్నప్పుడు ఏ ఆది అందు ఎవరు ప్రశ్నించాడు నేను ప్రశ్నిస్తే ఎందుకంటే వాక్యం కానిసినప్పుడు ఆది అంద అన్నప్పుడు ఏ ఆది అందు ఇప్పుడు ఉదాహరణగా ఆదిలోనే అంటాం అంటే ఆదిలోనే హంసపాదం ఇట్లా ఇది మాట్లాడతప్పుడు అంటే నువ్వు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడే నువ్వు ఇప్పుడు తప్పులు చేసినావంటాం అంటే ఈరోజు స్టార్ట్ చేస్తే ఈరోజు ఆది నిన్న స్టార్ట్ చేస్తే నిన్న ఆది అట్లా బైబిల్లో ఆది అంటే ఆదికాండం అంటే ఎప్పుడు భూమి ఈ సృష్టిని సృష్టించినప్పుడు దానికి ముంద దానికి ముందు కొన్ని కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమే దేవుడు అవన్నింటిని సృష్టించుకున్నాడు ఆ మహాకాశంలను ఆకాశములను అందులో జీవరాశులను ఆ జీవరాశులు ఈ జీవరాశులు కలడానికి వీల్లేదని కండిషన్స్ పెట్టింది అందుకు అక్కడి నుంచి కిందికి అది రావలేవు ఇక్కడి నుంచి పైకి మనిషి పోలేడు ఎందుకంటే ఇక్కడ ఊపిరాడుతుంది నీకు అక్కడ పోతే ఊపిరాడలేదు వాళ్ళకి అక్కడ ఊపిరాడుతుంది ఇక్కడ రాలేరు వాళ్ళు అక్కడ తినే తిండి వేరే ఇక్కడ తినే తిండి వేరే ఇక్కడ తినలేరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు తినాలంటే వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఇవ్వాలి దేవుడు మనం అంతే పర్లోకం పోవాలా ఈ శరీరంలో ఉండి ఇక్కడ ఈ లోకంలో ఉంటూ నువ్వు పర్లోకం ఇవ్వాలని ఆయన పర్మిషన్ ఇవ్వాలని పరలోకంలో పోయి విశేషమైన విషయాలు నువ్వు నేర్చుకోవాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వబోతుంది నువ్వు పోలేవు అదే రీతిగా గాబరీల దూతకి పర్మిషన్ ఇస్తేనే ఈ లోకంలోకి వచ్చి యోసేపు మర్యాలతో మాట్లాడిండు ఆయన పర్మిషన్ లేకుండా ఆ దూతలు కూడా రాలేరు ఎందుకంటే వాళ్ళు ఈ వాతావరణంలో ఉండలేరు వాళ్ళు ఆ దూతలు వాళ్ళకి స్పెషల్ స్పెషల్ ప్రొటెక్షన్ అనుగ్రీ దేవుడు నడిపిస్తారు ఇక్కడికి ఎందుకంటే ఈ లోకంలో చీకటి శక్తులు ఎక్కువ ఉంటాయి పైగా ఈ ఈ యొక్క ప్రకృతి వేరే టోటలీ వేరే ఆ జీవరాశులు ఇక్కడ ఉండలేవు ఈ జీవరాశి అక్కడ పోలేదు అందుకే నువ్వు సూర్యమండలం పోతే నువ్వు బ్రతకలేవు నువ్వు సూర్యమండలం పోవాలంటే ఇక్కడ ఆహారం తీసుకొని పోతున్నావు ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు అక్కడ బ్రతకాలంటే ఆ వాతావరణాన్ని నువ్వు తట్టుకోలేవు కానీ ఆ వాతావరణంలో జీవరాశులు మనకు తెలియదు కదా కానీ దేవుడు దానికంటే పైన మహాకాశంలలో ఆకాశంలలో జీవరాశులం పెట్టి ప్రతి ఆకాశం ఇప్పుడు భూమి మీద మనుషులు ఎట్లున్నారో అట్లనే రకరకాల ఆకాశంలలో మనుషులు లాంటి జీవులు ఉండాలని వాళ్ళ మనం దర్శనాలు చూసినప్పుడు ప్రవకాల దర్శనాలలో వాళ్ళ కళలలో చూస్తాము ఆ జీవరాశులు వింతగా ఉంటాయి స్ఫటికంలాగా ఉంటాయి లేక మెరుస్తున్న రాళ్లలాగా ఉంటారు వాళ్ళు బంగారు లాగా ఉంటారు వాళ్ళ శరీరాలు వేరే ఉంటాయి రెక్కలు ఉంటాయి వాళ్ళ మొహాలు వేరేగా ఉంటాయి అవి మనం అర్థం చేసుకోలేం ఎందుకంటే మనం ఈలోకి వస్తున్నాము ఇక్కడ జీవులో చూసినాం కాబట్టి వీటిని గుర్తుపట్టం కలగలం కాబట్టి ఆ జీవలస్లో మనం గుర్తుపట్టలేం ఎంత అమోఘమైన జ్ఞానం గల దేవుడు మన దేవుడు ఆయన జ్ఞానాన్ని ఆయనకి ఆయనకి సలహాలు ఇచ్చేవాడు ఎవడు ఆయన జ్ఞానం ముందు మనం వెర్రోలం మన జ్ఞానం వెరితనంతో పోల్చబడింది కొన్ని పత్రికల్లో ఆయన ఎంత అమోఘమైన దేవుడు ఊహిస్తేనే నాకు వల్ల జగలిస్తా ఉంటది ఆయన జ్ఞానం ముందు మన ఆలోచనలు ఏంది దేనికి పనికిరావు కానీ హబక్కుకి ఈ విషయం బాగా ఏందంటే మరోసారి చూడండి సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యోహవ మహాత్యమును కూర్చిన జ్ఞానంతో నిండియుండును ఆయన ఇది నాకు పాయింట్ అర్థమైంది ఇప్పుడు నా సేవ జీవితంలో ఏం చేయాలని అనేది మనకు తెలుసు సముద్ర జలం అంటే ఏందనేది సముద్రంలో జలం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కానీ అట్లా చెప్పం మనం సముద్రం దేనికి సంబంధించింది అది మతపరమైన జీవితానికి సంబంధించింది మతపరమైన జీవితంలో జలం ఉంటుంది జలం అంటే దేవుని వాక్యం తెలుసు మనకి అది జలంలో ఏముంటాయి మీకు తెలుసు రకరకాల జీవరాశులు ఉంటాయి అవన్నీ నాలుగు రకాల గుంపులను మనకు తెలుసు హక్కు గ్రంథాలు మనం మరో నాకు కూడా ఏజ్ అయిపోతుంది కాబట్టి మెమరీ మతి మరిపు వస్తుంది జ్ఞాపానికి రావు నేను కూడా మళ్ళీ నేను చెప్పిన వాక్యం నేనే పోయి వినాల్సి వస్తుంది ఎందుకంటే ఆ దర్శకవి బయలుపరచబడ్డాయి ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ విశదీకరించి చెప్పాలంటే ఇంకొక రకంగా విశదీకరిస్తూ ఉంటారు కానీ దానికి భిన్నంగా ఉండదు కదా ఆ రోజు చెప్పిన వాక్యానికి ఈ రోజు చెప్పిన వాక్యానికి భిన్నంగా ఎట్లా ఉంటుంది ఉండదు దాన్ని దాన్ని ఏబీసెడీ అంటాము ఇప్పుడు వచ్చేది ఎక్స్వైజడ్ అంటాం అప్పుడు ఏబీసీడీలు నేర్చుకున్నాము చిన్న చిన్న పాఠంలో నేర్చుకున్నాం ఇప్పుడు ఫుల్ అడ్వాన్స్డ్ పాఠాలు నేర్చుకుంటున్నాం అది క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదగడం అనేది అయితే సముద్రము జలములతో నిండి ఉంటుంది భూమి కూడా భూమి మనుషులతో నిండి ఉంటుంది కదా జలం అంటో రీతిగా భూ మనిషికి కూడా సాదృశం ఎందుకంటే మనమే సువార్థ మనమే వాక్యం అని కూడా కదా పౌలుపు వ్యాక్యం చేస్తుంది మనమే సువార్థ మనం సువార్తలో ఉన్న వాళ్ళం మనమే వాక్యం కూడా మన ప్రోగట్ల వాక్యమో మనం కూడా వాక్యమే అంటాడు అందుకే దావేది రాజు అంటాడు కీర్తనకారు నలభై వాద్యంలో గ్రంథపు చుట్టాల నేను ఉన్నాను అంటాడు మనం ఉన్నాం వాక్యం బైబిల్లో ఉన్నా మనం మనం బైబిల్ వాక్యమే దాచపడం మనం ధర్మశాస్త్రం క్రిందలేము దాన్ని ఉన్నామని ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను మీకు కాబట్టి ఆ ఇప్పుడు నేను దేవుని చిత్తం ఏంటంటే యోహోవ మహాత్యములు అంటే ఆయన మహిమ గ్లోరీ అని ఉంది ఇంగ్లీష్ లో దేవుని యొక్క మహిమను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుందట ఈ లోకం ఇప్పుడు లేదు ఎందుకు లేదని నేను చెప్తాను దేవుని చిత్తం ఏంటంటే ఈ లోకం ఆయన మహిమకు సంబంధించిన జ్ఞానంతో నిండాలి ఎందుకంటే దీని అర్థం ఏంటంటే ఆయననే దేవుడు అని నువ్వు రుజుపరచాలట అది అసలైన జ్ఞానం చాలా మంది విరి ఉంటారు కదా చాలా మంది దీనికి వ్యతిరేకులు ఉంటారు కదా ఉన్నప్పుడు నువ్వు ఆయన మహిమ మహాత్యంను గూర్చిన జ్ఞానమును నువ్వు ఇక్కడ విశదీకరించాలా ఇక్కడ విశదీకరించాలంటే నీకు ప్రాబ్లం ఏంటంటే దుష్టశక్తులు ఎక్కువ పనిచేస్తాయి లోకంలో నేను పోయినవరం చూపించిన మీకు అసీక్రెట్ నువ్వు మాట్లాడే చెడు మాటలు నువ్వు మాట్లాడే తప్పిదములు నువ్వు మాట్లాడే అబద్ధాల ద్వారా దుష్ట శక్తుల సమూహం ఎక్కువైపోతూ ఉంటుంది అందుకు మౌనంగా ఉండడం మంచిదంటాడు వ్యర్థమైన మాటలలో దోషం ఉండక మానదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడల్లా అవన్నీ ఆ సైతాను ఇవ్వే రీతిగా చెప్పాలంటే మా ఇంటిది సంతలో ఒక కుక్క పిల్లలు పెట్టింది ఆరు పిల్లలు పెట్టింది అయితే అది ఆ తల్లి ఎప్పుడు నేను సంతలకు వస్తే నా ఎరికొచ్చేస్తూ ఉంటది నేనేమి దాన్ని పిలువను నేను దానికి ఏం చేయను కానీ ఇది ప్రెగ్నెంట్గా ఉంది కదా అనేసి ప్రతిరోజు దానికి సాయంత్రం పూట అన్నం పెట్టడం ఏదో చేస్తూ ఉంటాను ఆ పిల్లల్ని కానింది పిల్లల్ని అన్నింటి ఉద్దేశం అన్నం పెట్టమని సాయంత్రం పూట పర్ఫెక్ట్ టైం ఆ సాయంత్రం నేను గేట్ అయ్యకుముదన్నీ నా ఎరికొచ్చేస్తూ ఉంటాయి వచ్చి కూర్చున్నప్పుడుగా నేను వాటికి అన్నం పెట్టినప్పుడు అవి అలవాటు పడుతున్నాయి దానికి నేను మళ్ళీ దాన్ని టచ్ కూడా చేయను టచ్ చేయకుండా నోట్లు ఏం మాట్లాడకుండా ఎందుకంటే వాటిని టచ్ చేసినామంటే మాట్లాడడం అంటే మన మీదకి ఎత్తాం వాటి నేచర్ అది వాటి గుణగనం వాటికి తెలుసు ఏ రీతిగా బ్రతకాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఒకటి ప్రతిరోజు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మహిమను మనం ఎట్లా వ్యక్తపరచగలం ఈ సృష్టి మొత్తం ఉంటుంది కదా ఎక్కడ చెప్పండి ఒక విషయం ఆగండి కీర్తనల గ్రంథము తొంభై సారీ పంతొమ్మిదో అధ్యయం కీర్తన గ్రంథము పంతొమ్మిది అధ్యయమే మొదటి వర్షం చదివారు ఎవరన్నా కీర్తల గ్రంథము ఆకాశములు దేవుడు వివరించుతున్నది చూడండి అంతరిక్షము ఆయన చేసి పనిని ప్రచురపరుచుతున్నది చూడండి దావిదరాజుకి ఎప్పుడో అర్థమైన అంతరిక్షం స్పేస్ అంటాం ఇంగ్లీష్ లో అంతరిక్షము ఉందని బైబుల్ ఎప్పుడో చెప్తుంది నువ్వు ఈరోజు కొత్తగా వంద సమాచారం చెప్తున్నావు సైన్స్ లో ఆకాశములు ఏం చేస్తున్నాయంట దేవుని మహిమను వివరిస్తున్నాయట డిక్లేర్ చేస్తున్నాయి ప్రచురం చేస్తుంది ఇంగ్లీష్లు అయితే ఇంగ్లీష్ లో ప్రచురం చేస్తున్నాయి ఉంది ఆయన మహిమ ఏంది ఆకాశంలు ఒకట ఎన్ని ఆకాశంలు ఉన్నాయో ఆకాశములు దేవుని మహిమను ప్రచురం చేస్తున్నాయట అదే రీతిగా అంతరిక్షం ఆయన చేతి క్రియలు చెప్తుంది అది అంతరిక్షం ఆయన చేతి ఆయన చేతి పని ప్రచురం పరిచిస్తున్నది ఆ చూడండి అంతరిక్షము అంటే స్పేస్ స్పేస్ అంటే ఏంది మీకు తెలుసు ఈ లోకమంతా శూన్యమే ఈ లోకంలో రకరకాల వస్తువులనే క్రియేట్ చేసిన దేవుడు వాటిని గ్యాలక్సీస్ అంటాం ఇంగ్లీష్ లో తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ఇంగ్లీష్ లో గ్యాలక్సీ అంటాం గ్యాలక్సీ అంటే ఒక గ్యాలక్సీలో ఒక ఒక గుంపు గ్రహాలు ఉంటాయి ఉదాహరణకి మన గ్యాలక్సీలో పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఇంతకు ముందు గ్రహాలు ఉంటాయి ఇప్పుడు కొత్తగా అనుకున్నారు కొన్ని గ్రహాలు అంటే మన గ్యాలక్సీలో పన్నెండు గ్రహాలు ఉన్నాయి అట్లా కొన్ని వేల గ్యాలక్సీలు ఉన్నాయంట సృష్టిలో మనకు అనుకున్నం ఒకటే ఇంతవరకు గత వెయ్యి సంవత్సరాల నుంచి లేక రెండు వేల సంవత్సరాల నుంచి మనకు తెలిసింది ఒకటే గ్యాలక్సీ ఆ గ్యాలక్సీలో పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఆ పన్నెండులో మనదొక గ్రహము భూమి అట్లా కొన్ని వేల గ్యాలక్సీస్ ఉన్నాయంటే ఒక్కొక్క గ్యాలక్సీలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో ఇవ్వడం తెలియదు ఇంతవ్వడు అనుకోలేదు కానీ ఉన్నాయి అవన్నీ సైన్సే చెప్తుంది పైగా మన గ్యాలక్సీలనే తొమ్మిది గ్రహాలు ఎన్ని పూజించింటే ప్లూటో కనిపించకపోయింది లేదు ప్లూటో తొమ్మిదవ గ్రహం అది అది అడ్రస్ లేకుండా పోయింది ఎక్కడ మీద తెలియదు కానీ ఉన్నది అది కూడా ఎక్కడో అది ఉండంగా మరి కొన్ని గ్రహాలు అనుకున్నారు గత ఇరవై సంవత్సరాల్లో వాటికి అన్నింటినీ పేర్లు పెట్టినారు ప్రతి అందుకే మనకి ఈ దినములు మాసంలో ఉత్సంలో మాట్లాడేటప్పుడు ఈ గ్రహాల పేర్లు పెట్టినారు నెలలకి ఆశ్చర్యం కదా అన్ని నెలలకి గ్రహాల పేర్లు పెట్టినారు దేవతల పేర్లు పెట్టినారు అందుకు మనల్ని వాటిని పాటించద్దని చెప్పింది దేవుడు అరే మీకు తెలియకుండా మీరు దినాలు ఆచరిస్తున్నారు అవి దయాల పేర్లు రా అని చెప్పడానికి ఆయన ఆయన మహిమను ఆకాశములు వ్యక్తపరుస్తున్నాయట చూడండి ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలి ఏంటంటే ఇక్కడ కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం మొదటి వర్షంలో చూసినాం ఏంటంటే ఆకాశములు ఆయన మహిమను వ్యక్తపరుస్తున్నాయి మన దేవుని మహిమను వ్యక్తపరుస్తున్నాయి అదే హబక్కు గ్రంథానికి వచ్చినప్పుడు పద్నాలుగు వర్షాలు ఏం చూసినామంటే భూమి భూమి యోహవ మహాత్యంను కూర్చున్న జ్ఞానంతో నిండి అంటే ఆకాశమే కానీ భూమే కానీ ఆయన మహిమని వ్యక్తపరచాలా మహిమతో నింపాలా ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు మనం ఎన్నిసార్లు ధ్యానించినాము ఆ రోజుల్లో విన్న చాలా జ్ఞాపకంగా ఉంటాయి అది జాగ్రత్తగా విని భద్రపరుచుకుంటే అందుకే నాకొకటి విషయం ఏమవుతుందంటే ఇన్ని గంటలు ఇన్ని వందల గంటలు వాక్యాలు జానించినవి ఆ రోజుల్లో అవి ఏమవుతున్నాయి వాటిని తిరిగి తిరిగి వింటేనే కదా మనకి ఆ విశ్వాసం ఇంకా బలపడతాడు అది విశ్వాసం అన్నాడు కదా అవి తిరిగి తిరిగి వింటుంటేనే మనకి విశ్వాసం ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే భయం ఉండదు అన్నట్టు నాకు నా భవిష్యత్తు ఏమైపోతుందో అన్న అనుమానాలు రావు ఆ విశ్వాసానికి సూచనలు అన్నట్టు అవిశ్వాసం ఉందంటే నా భవిష్యత్తు ఏమైపోతుందో అన్న అనుమానం నాకు మటుకు లేదు ఆయన చేతిలో సురక్షితంగా ఉందని శరీరం గురించి ఆలోచిస్తేనే అవిశ్వాసం వస్తుంది మనకందరికీ ఇప్పుడు చూడండి ఆయన మహిమతో ఆయన మహిమకు సంబంధించిన జ్ఞానము భూమిని నింపాల నువ్వు నేను ఎట్లా నింపుతాం చెప్పండి ఇక్కడ చీకటి శక్తులు ఉన్నాయి పైగా అంత చెడు ప్రవర్తన చెడు ప్రచారమే ఉంటుంది కదా అంటే చీకటి ప్రచారం ఇది మనమేమో వెలుగు ప్రక సువార్త అంటే వెలుగుని ప్రకటించడం అని ఉంది ప్రకటించడం రక్షణ రక్షణ నీకు లెంబు తేజరియము నీకు వెలుగు వచ్చిందంటే అర్థమేంది నీకు రక్షణ వచ్చిందనంట రక్షణ వచ్చినాక తేజరిగా ఇంకా వెలగాల అంటున్నాడు అది తెలుసు మనకు ఆ వాక్యం నువ్వు త్వరగా లేచసి తేచరిలల్లా ఎందుకంటే వెలుగు వచ్చింది కాబట్టి నువ్వు వెలుగును పొందుకున్నా కాబట్టి ఏ వెలుగు కాబట్టి హీస్ ది ఫాదర్ ఆఫ్ లైట్ కాబట్టి ఆయన వెలుగును ధరించుకున్న నువ్వు ఇప్పుడు ఈ లోకం ఆయన జ్ఞానంతో నింపాల అందుకే మనం అన్ని రకాల జ్ఞానాలతో నీ మనుషులు ఈ లోకపు జ్ఞానం మొత్తం వెరితన మన తెలుసు సైన్స్ అంత వెరితనే మేము మోసం మీకు ఎప్పుడైనా జ్ఞా మీకు ఎవరికైనా చదువు మీద ఆసక్తి ఉంటే ఇంటర్నెట్ లో ఒక బుక్ ఉంటుంది ద గోలెం దాని పేరు జివో ఎల్ఈఎం గోలెం అని ఇద్దరు సైంటిస్టులు రాసిన బుక్ ని ఆ బుక్లో వాళ్ళు ఏం చేశారంటే సైన్స్ ఎంత మోసం చేస్తుంది మనుషులను రాసి ఎబ్రి భాషల గోలెం అంటే ఒక పెద్ద దుర అన్నట్టు సైన్స్ ని ఒక దయ్యంతో బోల్చారు ఆ పుస్తకంలో వాళ్ళు ఇంటర్నెట్లు ఉంటే ఆ పుస్తకం కాలేజీ చదువుకొని స్పీడ్గా చదివేసేయండి అయిపోతుంది అర్థమైన కాకుండా అట్లా రకరకాల పుస్తకాలు ఉంటాయి మనం చదవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో ఒక రకమైన జ్ఞానం ఏంటంటే మీరందరూ బ్రతకవాలంటే వ్యాక్సిన్స్ తీసుకోవాలా అది ఈ లోకపు విధానం వాళ్ళనేది ఏంటంటే అందరూ వ్యాక్సిన్స్ తీసుకోకపోతే మనం బ్రతకడం కష్టం అని అందరూ చెప్తారు ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు వాళ్ళు వీళ్ళందరూ చెప్తారు కానీ నీకు రోగ శక్తి ముందుగానే పెట్టిండే దాని గురించి ఎవరు చెప్పేందుకు చెప్పేటోడు ఈ దేవుని యొక్క మహిమ జ్ఞానాన్ని నింపుతున్నాడు ఈ కానీ ప్రాబ్లం ఏమైందంటే చీకటి నీకు వ్యతిరేకం చీకటి శక్తులు ఎక్కువైపోయినాయి అనుకో వెలుగుని కపిపు అవి అయినా కానీ మనం మటుకు విడిచిపెట్టదు చీకటి శక్తులు ఎక్కువ అయిపోయినాయి నాకు అన్ని కష్టాలు పెడుతున్నాయి నా ఉద్యోగస్థలను నా కుటుంబంలో నాకు సమస్యలు అన్ని ప్రాంతాలకి వెళ్ళిన సమస్యలు అన్ని డైరెక్షన్లకి నాకు సమస్యలు వచ్చాయి నేను ఇంకా ఏం వెలుగుని ప్రటిస్తా అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే నేను పోయిన వారని చెప్పి అట్టుకునే వారం నిరుత్సాహాపడిన వాడిని దేవుడు వాడుకోడు సేవల హుషారుగా ఉన్నవాడిని సేవలు వాడుకుంటాడు వాడికి విశ్వాసం ఉండదన్నట్టు అది అర్థం కానీ నిరుత్సాహంగా ఉన్నవాడిని మనం ఆదరించాలా అది పాయింట్ కానీ నువ్వు ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా నిరుసాపడేదే లేదు ఎందుకంటే అన్ని ఆయన ప్రణాళిక ప్రకారంగానే నెరవేరుతున్నాయి ప్రతి చిన్న చిన్న వస్తువులు ఇదంతా ఆయన లోకం మీ ఇంట్లో ఏ ఏ మూలన కుర్చీ పెట్టాలా ఏ మూలన పూజా పెట్టాలా ఏ మూల టైం మంచం పెట్టాలా టేబుల్స్ పెట్టాలా అది మీ కంట్రోల్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంత పెద్ద సృష్టిలో ఎక్కడ ఏం పెట్టాలా ఆయనకు కంట్రోల్ ఉండదా తప్పగా ఉంటుంది ఎందుకంటే ఆయన తయారు చేసుకోండి ఈ లోకాన్ని ఆయన సృష్టించుకోండి ఈ లోకాన్ని ఆయనకు తెలుసు ఎక్కడ ఏం పెట్టుకోవాలను ఎక్కడ ఏం జరగాలను అన్ని ఆయనకు తెలుసు తుఫాన్లు ఎప్పుడు రావాలనే తెలుసు ఎంతమంది దానికి పోతారో కూడా ఆయనకు తెలుసు అది ఆయన జ్ఞానం దాన్ని సరిగా అర్థం చేసుకొని నువ్వు చెప్పాలి మళ్ళీ అందులో మంచులు కూడా చచ్చిపోతున్నారు కదా మళ్ళీ దాన్ని ఎట్లా చెప్తావు తుఫాన్ వస్తే రక్షింపబడడం కూడా రచిపోతున్నారు కదా రక్షణ పొందినప్పుడు కూడా చచ్చిపోతారు కదా వాళ్ళు తుఫాన్ ఎందుకు వస్తుంది ఆయన జ్ఞానాన్ని నువ్వు కరెక్ట్గా వాడి చెప్పాలి కదా మనుషులే మనకు తెలుసు ఎందుకు పోయిన వారం అటుపోయిన వారం నేను అది మన గ్రూప్ లో మాట్లాడతా ఉన్నా నేను బ్రతికినా ప్రభుకుడికే చనిపోయినా ప్రభు కొరికే బతున్నాం అది జ్ఞానం తుఫానికి ఎంతో మంది మంచాలు చనిపోతారంటే అవును మంచులు చనిపోతే ఏంటి చనిపోవడం అనేది నీ దృష్టిలో చనిపోవడం కానీ వాడు సజ్జంగా బ్రతుకుతూ ఉన్నాడు కదా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి పోతుడు అంతే ఈ పనికిరాని శరీరం నుంచి మహిమ శరీరానికి పొందుకున్నాడు వాడు చనిపోతులే ఈ లోకం దృష్టిలో చనిపోవడం కానీ దేవుని దృష్టిలో నిద్రిస్తున్నారు వాళ్ళు మేల్కుంటారు మేల్కున్నప్పుడు ఆయన సన్నిధిలో ఉంటారు అక్కడ ఎన్నో పనులు ఉంటాయి ఒక ఆకాశంలో పని చెప్తాడు నీకు ఇంకొక ఆకాశంలో పని చెప్తారు నాకు ఇంత తెలియదు నేను కాకపోతే సబ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు లేదు కానీ రకరకాల ఆకాశాలు నీ పను చెప్తుండేమో అని తెలుసు లేక నీ ఆత్మ ఈ లోకం మీద ఇంకేమైనా పనిచేస్తుందేమో ఎవరు తెలుసు ఏలీ ఆత్మ రాలేదా యోహ బాబు నిషమించి యోహాన్లో దూరలేదా ఏలి ఆత్మ సేనావాన్లో ఎన్ని దయాలు దూరలేదు మన ఎక్కడే ఆత్మలన్నీ సాధ్యం ఇప్పుడు దేవుడు దేవుణ్ణి మనం ఆహ్వానిస్తున్నప్పుడు మన హృదయం రావడం ఆయన కూడా ఒక ఆత్మనే కదా నన్ను ఎవరు ఆహ్వానిస్తారో నేను నా తండ్రియు వానింట వచ్చి బస చేస్తా మాట్లాడతావుడు అంటే రెండు ఆత్మలు వచ్చి కూర్చుంటాయి మన హృదయంలో దేవుడు తన కుమారుడు ఇద్దరు వచ్చి కూర్చుంటారు మన హృదయంలో వాడు వాక్యం అట్లనే ఉంది వాడింటికి వచ్చి మేము బస చేస్తామంటాడు దేవుడు కాబట్టి మనం ఈ విషయం అర్థం తీసుకొల్లా ఒకవేళ నువ్వు ఆకాశవాసివైతే ఆయన మహిమన్ని డిక్లేర్ చె అంటే నువ్వు ఒకవేళ లక్ష గుంపులో ఉంటే ఆకాశవాసి అంటే కీర్తి వందల పంతొమ్మిది అధ్యాయం నువ్వు హెవెన్స్ అయితే అంటే ఆకాశ ఆయన మహిమను వ్యక్తపరచు ఒకవేళ నువ్వు భూనివాసివైతే ఇప్పుడన్నా ఆయన జ్ఞానాన్ని నింపు ఈ లోకంలో నీ దగ్గరకు వచ్చి ఎవడోడో ఏమేమో చెప్తా ఉన్నా వానికి బైబుల్ వాక్యాన్ని రూపుతావు అది ఆయన మహిమను వ్యక్తపరచడం ఆయన సజీవుడు ఆయన మృతులలో లేడు ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పడం ఆయన జ్ఞానం ఆయనను మహిమపరచ జ్ఞానం ప్రతి దాంట్లో ఆయన నిజంగా గొప్ప దేవుడు అని నువ్వు ప్రకటించగలిగితే ఈ వాక్యాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు ఎందుకంటే ఆయన చిత్తం ఇది గ్రంథంలో మనం చూసినట్లు అది ఆయన చిత్తం ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఇష్టమంటాడు దావిద్రాజ్ ఆయన చిత్తాన్ని నెరవేర్చడము నాకు బహుగా ప్రీతి అంటాడు కాబట్టి మనం కూడా ఈ విషయాన్ని నేర్చుకోవాలా ఆయన చిత్తాన్ని మనం ఎట్లా నెరవేర్చాలా ఈ లోకంలో అన్ని నేను ఓ రీతిగా చెప్పాలంటే ఈ లోకంలో ఎందుకు పంపించండి నిన్ను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అది చేసుకొని తరగతి చేశాను ఆయన దగ్గర కాలము కొందరికి దీర్ఘంగా ఉంటుంది కొంతకాలం మరి కొందరికి షార్ట్ టైం ఉంటుంది పాపం ఆ ట్వంటీ ఇయర్స్ కే పోతాడు లేక థర్టీ ఇయర్స్ కే పోతాడు కొందరు సెవెంటీ ఇయర్స్ కి పోతారు కొందరు నైన్టీ ఇయర్స్ కి పోతారు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటే ఏముంది చెప్ప చాలా మంది విదీగుతుంటారు తొంభై ఏళ్లు బ్రతికిండు బ్రదర్ ఏం సాధించండు ఏం చేసిండు తొంభై ఏళ్ళు తిని తాగి సొకించాడా లేక ప్రభు మహిమని వ్యక్తపరిచడా ఈ లోకంలో భూనివాసివి కదా భూనివాసి అయినప్పుడు నువ్వు ఆ రీతిగా తయారు చేయాలా ఈ లోకంలో ఆయన జ్ఞానాన్ని నింపాల ఇప్పుడు చాలా మంది హలో బ్రదర్ హవారి బ్రదర్ అంటే దేవుణ్ దేవలా బావున బ్రదర్ అంటారు ఫస్ట్ అంటే ఆయన ఆయన మహిమని నేను రుబ్బుతున్నాయి లోకంలో ప్రతి దశలో ఎక్కడ పోయినా ఆయన మహిమని రుద్దుతా ఎందుకంటే అతి వివిధానం ఆయన జ్ఞానము ఆయన మహిమ గల జ్ఞానాన్ని నువ్వు ఈ భూమి మీద నింపాలా నీ పాత్ర అది ఎంత నింపుతావు అంత నింపుకో లైఫ్ టైం నింపుకో ఎక్కడ పోయినగా ఈ లోకాతీతంగా సమాధానం ఇవ్వకు ఆయన మనకు తోడు ఆయన ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఈ దశలో మన సంభాషణ వింటా ఉన్నాడు ప్రతి దశలో ఆయన మహిమని మనము నింపేస్తా ఉండాలి ఈ లోకంలో నువ్వే కదా ఆయన మహిమ మనమే కదా మహిమ మేఘం రూపం ఇంత మేఘం మేఘం వల్లే సాక్షి సమూహం గొప్ప సాక్షి సమూహం మేఘం మేఘముల మీద ఆయన వస్తున్నాడు మేఘముల ఎంత ఆయన వస్తున్నాడు సాక్షి సమూహం గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉంది అంటాడు హెబుల్ పత్రిక పదకొండవ అధ్యాయంలోనా పన్నెండవ అధ్యాయం అనుకుంటా పన్నెండవ అధ్యాయం గొప్ప సాక్షి సమూహం మేఘం మనల్ని ఆవరించినది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు సులువ చిక్కు పెట్టు ప్రతి దానికి నువ్వు ఆ సాక్షి సమూహం ఏ రీతిగా శ్రమల గుండా పోయి ఆయన మహిమని లోకంలో నింపినరో వారి పాత్రలు వాళ్ళు ముగించుకున్న తావిద్రాజు ఎంతగా రాసుని కీర్తన గ్రంథంలో సామెతలు రాసిండు కీర్తలు రాసిండు దావి రాసి మూషి ఎన్నో కీర్తనలు రాసిండు సులోమన్ ఎన్నో సామెతలు రాసి ఉండు నింపిండ ఈ లోకంలో వాళ్ళ పాత్ర వాళ్ళ జ్ఞానం ప్రభుని మహిమ పరిచే జ్ఞానంతో నింపిడా లేదా మనం కూడా అట్లా చేయాలన్నట్టు ప్రతి దశలో ప్రతి స్థలంలో ఫ్యామిలీలో కుటుంబంలో మాట్లాడటప్పుడు కూడా ప్రభు సంభాషణ ఎంత తీసుకురాం మనం ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా ముస్లమ్మ ఎక్కడ పోయినా లోకానికి సంబంధించిన ముచ్చట్లు ఏమన్నాయి కానీ ఆయన జ్ఞానాన్ని ఎవరు నింపుతున్నాడు కానీ అది ఆయన చిత్తం ప్రభు జ్ఞానంతో నిండే ఆయన మహాత్వం జ్ఞానంతో నిండి నిండాలంట భూమి అది నిండే టైం దగ్గర అది సంపూర్ణంగా నిండినాక ఇంకా ఈ లోకంలో చీకటి ఉండదు అన్నట్టు వాళ్ళెల్లియా చీకటి ఉండదు ఇంకా ఆయన వెలుగుమయం ఆ చీకటిలో ఇంకా ఆ చీకటి అనేది శాశ్వతంగా తృక్కి ఉంటది అందుకే మనం చూస్తాం కృతాకాశం కృత భూమి అంటే కృత గుంపులవి మార్పు ఆ మార్పు గుంపులలో ఇంకా నీకు సూర్యునికి సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు అన్నది వాక్యం ఎందుకంటే దివరాత్రులు దేవుడే వెలుగు అక్కడ నీకు అప్పుడు ఇంకా ఈ లోకప్పు వెలుగు అవసరం లేదు టైటిల్స్ అవసరం లేదు టై లైట్స్ అవసరం లేదు ఎలక్ట్రిక్ లేదు కానీ ఒక వాక్యం నేను చూపించేసి ముగిస్తాను వచ్చే గ్రంథంలో ఇప్పుడు మనకి చూస్తున్నాం చూడండి వచ్చే గ్రంథము నాలుగవ అధ్యాయముషే గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరోగ్య వచనం నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు నువ్వు జ్ఞానమును విసర్జించున్నావు గనక నాకు యాజకులు కాకుండా నేను విసర్జించు చూడండి జ్ఞానం లేని వాళ్ళు నాకు యాజకులుగా ఉండలేనట జ్ఞానం అవసరం నీకు దేవుని సేవ చేయాలంటే నీకు దేవుని జ్ఞానం అవసరం ఈ లోకం ఇచ్చేటువంటిది కాదది ఎన్ని గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు ఎన్ని గంటలు దేవుని వాక్యంలో నానిపోతున్నావు దాని చేత స్నానం చేయబడాలంటారు ఎబ్యులా రాష్ట్రపత్రిగా పదకొండో అధ్యాయంలో పౌలు వాక్యం చేత స్నానం చేయబడ్డ జీవితాలు ఉండాలంటారు చెప్పండి నువ్వు వాక్యం చేత స్నానం చేస్తున్నావా ఇంత ముఖంగా అడుక్కుంటున్నావా హుషే అంటున్నాడు నా ప్రజలు ఎందుకు నశించిపోయినారు నా ప్రజలు ఎందుకని చెప్పాలి అక్కడ దేవుడు ప్రజలు కానీ వాళ్ళు అర్థం ఉంది కానీ నా ప్రజలు ఎందుకు నశించడం అంటే వీళ్ళంతా దేవుని కదా దేవుని బిడ్డలు చెప్పండి ఎందుకంటే ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మరోసారి చదువు నా జను జ్ఞానం లేని వారైతున్నారు చూడండి జ్ఞానం లేని వారు నశించిపోతారు అనేది ఫస్ట్ పాయింట్ అది జ్ఞానం లేకపోతే నశించిపోతారు అది ఎటువంటి జ్ఞానమైనా కావచ్చు అది ప్రకృతి సహజం జ్ఞానమైనా కావచ్చు ఉదాహరణకే చెప్తాను ఇప్పుడు నువ్వు చదువుకున్నప్పుడు కాపీ కొట్టి పాస్ అయితే నీకు జ్ఞానం ఎట్లా వస్తాయి చెప్పు ఎగ్జామినేషన్ హాల్లో ఎవడో ఒకటి హెల్ప్ చేస్తే నువ్వు పరీక్ష పాస్ అయితో మళ్ళీ నీకు అది అది జ్ఞానం ఇస్తుందా సర్టిఫికేట్ ఇస్తుంది అంతే ఆ సర్టిఫికేట్ నీకు ఉద్యోగం కూడా ఇస్తుంది కానీ ఉద్యోగం నిలబెడతదా నిలబెట్టలేదు చూడండి ప్రకృతి సహజంగా కూడా జ్ఞానం లేక నశించిపోతారు మనుషులు మరి విశేషంగా ఆత్మీయంగా జ్ఞానం లేని వాళ్ళంతా నరకాని పోతారు అంటారు వాక్యం నశించిపోవడం అంటే అర్థం అదే వాళ్ళు నరకని పోవడం సరే జ్ఞానము కుదువయి నశించిపోతారా చూడండి అక్కడ రెండో భాగంలో వాక్యంలో నీవు జ్ఞానమును విసర్జిస్తున్నావు గనక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జించును చూడండి జ్ఞానం లేదని కాదు జ్ఞానం ఉంది వీళ్ళకి ఎందుకు జ్ఞానం లేదంటే విసర్జించారు కాబట్టి దేవుని జ్ఞానాన్ని తృణీకరించరు కాబట్టి మీరు చెప్పండి పలాని బ్రదర్ వాక్యం చెప్తుంటే బ్రదర్ ఇంకా సాలే బ్రదర్ అంటే దాని అర్థం ఏం చెప్పండి వాడికి అవసరం లేదనటం అనేసి నువ్వు వాడిని నువ్వు ఇలా కదా వాడిని ఎట్లా ఆకర్షించుకోవాలి మీకు ఒక పాయింట్ నేను చెప్పాలని ఎప్పుడు చెప్పలేదు నేను ఇదొక సీక్రెట్ నేర్చుకునే తెలుసా వాక్యం చెప్పినప్పుడు అందరినీ ఎట్లా ఆకర్షించుకోవాలి వాక్యంతోట నేను ఒకటి సీక్రెట్ నేర్చుకున్నా ఆ ట్రిక్స్ మీరు పాటించడం నేర్చుకోండి నువ్వు వాక్యం చెప్తుంటే వాడు నిద్రపెట్టు మేల్కోవాలా నువ్వు ఏం చేస్తావో చేసుకో అదే సీక్రెట్ నాకు పనిచేసిన సీక్రెట్ నీకు పని చేయకోవచ్చు బట్ విధానం మటుకు వాక్యం చెప్తే మటుకు వాడు టైం నిద్ర మర్చిపోవాలా తిండి మర్చిపోవాలా అన్ని మర్చిపోవాలా వాడు వాక్యంలో అట్లా అట్రాక్ట్ కావాలా నేను అట్లా ప్రార్థన చేస్తా దేవుడు తర్వా నేను వాక్యం చెప్తే ఎవరు నిద్రపోవద్దు నేను వాక్యం చెప్తే ఎవడు లేచుకోవద్దు లేచి పెట్టు వాడు బయట పెట్టినట్టే వాడిని హృదయాలు గాబ్ర కొట్టాలని నేను ఏదో పోగొట్టుకుంటున్నా లైఫ్ అని ఆ పాయింట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి ప్రార్థన చేయండి ఎందుకంటే ఆయన జ్ఞానం మనకు అవసరం కాబట్టి ప్రతి వాక్యము ప్రకటించినప్పుడు వాళ్ళు దానికి ఆకర్షింపబడాలా ఎందుకంటే దావిద్రాజ సమస్య కూడా అదే కదా దేవుని మందిరానికి ద్వారా ఎందుకు ఉండాల మందరి లోపలికి ఆకర్షించడానికి కోరికే కదా మనం కూడా అదే చేయాలి ఇక్కడ వాక్యం ప్రకటించినప్పుడు అందరూ వాక్యంతో ఆకర్షింపబడాలా ఆసక్తితో ఎటువంటి వాడు దానికి ఆకర్షణ పడాలా అది నువ్వు నేర్చుకోవాలా నీకు పరిశుధాత్మ అభిషేకం ఉంది దాన్ని యాక్టివేట్ చేసుకోవాలా యాక్టివేట్ చేసుకుంటేనే పరిశుధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు లేకపోతే ఏమవుతుంది చెప్పు ఏదో మెకానికల్గా చెప్పినామంటే చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాం అంతే ఇంతకాలం ఇప్పట్లా కాదు ఇప్పుడు పాటిస్తాం ప్రకృతి సహజమైన జ్ఞానమే కానీ ఆత్మీయమైన జ్ఞానమే కానీ నువ్వు దాన్ని విసర్జించితే నువ్వు నశించపోక ఖాయం నశించడం ఖాయం ఏం కానీ మనం దేవుని దృష్టిలో ఏదైనా ఒకటి ఎందుకంటే మనకు తెలుసు ప్రతి ప్రవచనం ప్రకృతి సహజంగా నెరవేరుతుంటుంది ఆత్మీయ స్థితిలో నెరవేరుతూ ఉంటుంది కేబీపీఎం ఎక్కువ ఆత్మీయ స్థితిలో నెరవేరే ప్రవచనాలు నేర్చుకున్నాం ఈ లోకం ప్రతి చర్చలో ప్రకృతి సహజంగా నెరవేర్చే ప్రవచనాల గురించి నేర్చుకుంటుంటారు ధ్యానిస్తూ ఉంటారు ప్రటన్ ప్రకృతి సహజంగా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కానీ అవి ఆత్మీయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు నీకు తెలుస్తాయి ఆత్మలో నుంచి ప్రకృతిలోనికి ఎట్లా బయటకు వస్తాయి అవి ఆ జీవులన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డ జీవులు అలంకారములుగా చెప్పబడ్డ జీవులు ఈ ప్రకృతి సహజంలోనికి వచ్చినప్పుడు ఎట్లుంటాయో నువ్వు ఊరికనే అర్థం చేసుకోగలవు ఎందుకు నువ్వు ప్రకృతి ఆ యొక్క వాటిని అర్థం చేసుకోవడం నేర్చుకున్నావు కాబట్టి మనుషులు వాక్యం పట్టు ఆకర్షించుకోవడం కదా చెప్పాల్సింది నపంసపు నుంచి నేర్చుకున్నావు ఇది తీ నపంసపు నుంచి చెప్పేట కదా నాకు అర్థమయ్యేది మరి వాడి ఆత్మ ఘోషిస్తుంది ఇది ఎవరు అర్థం చేయగలను నీ బాధ్యత నువ్వు ఫిలిపు కాబట్టి నువ్వు చెప్పడం నేర్చుకోవాలా ఈ లోకంన్ని దేవుని మహిమ గల జ్ఞానంతో నింపడం మనం నేర్చుకుందాం అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరశుద్ధురకు తండ్రి మీకు వందనాలనైనా మహోనతులకు దేవ మీకు స్థుతుల స్తోత్రాలు వేసయ్యా దైవికమైన జ్ఞానం ప్రభావ మీ అందరు ఎదుగుంట దేవుని చిత్తం వేసయ్యా మీ గురించి మేము నేర్చుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాం ప్రభావ ఆశ కలిగిన హృదయం తృప్తిపరిచే గొప్ప దేవుడవునైనా ఈ లోకంలో మీ జ్ఞానంతో మేము నింపాలా ప్రతి వానికి ఉపశమనం కల్పించాలా కష్టాలు ఉన్న వానికి అందరికీ మేము విడదల ప్రకటించాలా బంది ఉన్న వాళ్ళ బంది కట్లన్నీ అవును ప్రభావ గుడ్డివాడికి మేము చూపును దాయాలా ప్రభావ అవును ప్రభ కుంటి వాడిని లేచి నడిపించాలా ప్రభా సరైన వాక్యంలో అవును ప్రభ ప్రతి దశలో వాళ్ళందరినీ మీ చెంతగా నడిపించాలా ప్రభావ అట్లా ఈ లోకంలో మీ యొక్క జ్ఞానంతో నింపాల కానీ ప్రభా చీకటి శక్తుల యొక్క ఓ ప్రభా ప్రభావం ఎక్కువ ఉంది లోకంలో ఈ మాటలు మాట్లాడడం వలన అబద్ధాలు మోసకరమైన మాటల ద్వారా దుష్టాశక్తులన్నిటినీ బయట తీసుకొచ్చేసుకుంటారు ప్రభు మనుషులు వాటి సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది ప్రభ కానీ మేము వాటి సంఖ్యని పెరగనీయకుండా మీ వాక్యంతో నింపుతున్నాం ప్రభావ ఎక్కడిపైన కానీ మేము ఇంకా ఛాలెంజ్ తీసుకుంటాం ప్రభా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నింపేస్తాం మీ వాక్యాన్ని మీ మహిమ గల వాక్యాన్ని అటువంటి భాగ్యాన్ని మాకందరికి కనుగరించి మీ కొరకు సాక్షులు పెట్టుకోండి వైరస్ బారిన పడ్డ వాళ్ళకి విడదించండి థర్డ్ వేవ్ ఉండకపోనుగా ఏసుక్రీస్తున్నామన అవును ప్రభావ మీరే మహిమ యథార్థతలు నడిపించండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులు పెట్టుకోమని ఏ సుఖ్రీస్తు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ చేయి బ్రదర్ తర్వాత చేస్తా చేయి స్తోత్రం ప్రభావ పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడానికి వందాలి సయ అబ్రహాంసాకి యాకల గొప్ప దేవ విన్నా నిరంతరం ఎగిరీకున్న దేవ మహాగణ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగంలో రాజని దేవ పరిశుద్ర పరిశుధ్ర పరిశుద్ర నీకే స్థితుల స్తోత్ర స్తోత్రమైన గొప్ప దేవ ఇది నిమంతరం సాయంత్రం మంచి ఆరోగ్యం కలిగించారు మంచి ఆహారం కలిగించారు చేసే పది పని నిర్మా ఘన విజయం అనుగరించినారు ప్రభా నీకే వందాన్ని చెల్లిస్తున్న దేవాటి దేవ ఇసు ప్రభావ ఇది మీ కలిగింది మీరే మాకు సాహకులున్న తండ్రి నీకు వందాలని సయ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థితులు స్తోత్రాలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పించుకుంటున్న గొప్పదేవ నీకే థ్యాంక్ యూ చీసెస్ థ్యాంక్ యూ లాగ మధ్య కాల సమయంలో ప్రభావాలు కూడా మీరు మాతో మాట్లాడిన ప్రభావ నాదివే ప్రభావా సముద్రంలో జరిగిన నిండినట్టు నిండినట్టు ప్రభావ ఈ భూముల ప్రభావి యొక్క మహిమను ప్రభావ మీ యొక్క మహాత్మ్య యొక్క నిత్యశక్తిని ప్రభావ మీరు నింపాల ప్రభావాది వాళ్ళ భాగ్యాన్ని మాకు అనుగ్రించాలి యొక్క సీక్రెట్ ఈ రోజు మీరు మాకు బయటపడాలని నీకు వందాలి స ఎక్కడికి పోయినా కానీ ప్రభావ ఎవరితో సంభాషించినా మీ మహిమ వాక్యం మీ జ్ఞానంతో మనుషులు నింపాల ప్రభావాడు కనివి కలుగులాగిన ప్రభావా సంభాషణ మనుషులు ఉపయోగించినట్టు రుచికరని కృపాసాహితంగా ఉండాల ప్రభావా నాది అలాంటి వాక్యాన్ని ప్రకటించాలని అలాంటి ఆత్మ కనుగరించాలి ఈ లోకంలో ప్రభుత్వ సాధితీన ప్రకటించారు గొప్ప జనమంత ప్రభావ ఎంతగానో ఆసక్తి మూడు దినాల ప్రభ వాక్యం ఎంతగా ఆసక్తి విన్నారు ఇస్త ఎన్నో విషయాలు మీరు ఆ పర్లకు సంబంధించిన విషయాలు మీరు బయలుపరిచే జ్ఞానాన్ని నింపినారు ఎంతమందికి నైనా రీతి కనుక మీకు మీకు పర్లకు జ్ఞానాన్ని మేము అనేకృతితో నింపాలా ప్రభ మీ వాక్యంతో నేను నిర్మలమైన ఉదకంతో ప్రతి దినమే స్నానం చేయబడిన వాళ్ళు ఆయన ఇష్ట పై పై పైపైన నీళ్ళు వాళ్ళ అందుకున్న ప్రవా సంపూర్ణంగా మీ వాక్యంతో మేము స్నానం చేయబడిలాగానే ఉండాలా ప్రవా అలాంటి భాగ్యాన్ని మాకు ఆ రీతి ముందు పోవాల మీకు నేను మనం నడిపించడానికి ఆదిష్టమైన మీకు నూతనమైన పశురాత్మ విషయాన్ని మాకు అనుగరించిన ప్రభావ మీ దైవికమైన జ్ఞానంలో వీటి అంటే మీరు మీ మహిమను ప్రవ మీ ఆకాశవాసుల్లో ఉన్నాం ప్రభావ ఆయన మీ మహిమలు మేము వివరించాలా మీ చేతి పనులు మీ కార్యాలను మేము ప్రచరించాలా మనుషులకు ప్రభావా అనేకులు ప్రభావ విధానాలను చూసి ప్రభావ మీతో ఆకర్షింపబడాల ప్రభావ అలాంటి జ్ఞానంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని ఆదిస్తాం గొప్ప ఆ జ్ఞానం కొద్దులేదు ప్రభావా కానీ మనుషులు జ్ఞానాన్ని విసరిస్తారు కాబట్టి ప్రభావాళ్ళు యాచకులు కాకుండా తోచరిస్తారు ప్రభా అందుకే అలాంటి విధానం చేయలేకపోతున్నారని ఈ రోజు వాకిందరూ మాట్లాడిన ప్రభావ మేము మీ జ్ఞానాన్ని మేము నింపుకోవాలా ప్రభావా ప్రతిరోజు ప్రతి దిన ప్రతి క్షణం ప్రభావా అన్ని వేళల ప్రభావ మీ జ్ఞానం చేత మీరు నింపబడినప్పుడే ఈ లోకంలో మీ జ్ఞానత నింపగలం ఎందుకంటే భయంకర దృష్టశక్తి ప్రభా దుష్ట శక్తుల ప్రభావం సంచరిస్తే ప్రభు లోకంలో ప్రభావాటు అన్నింటి మేము అడ్డగించాలా ప్రభావాటు అన్నింటి ప్రావాతని అది ఎక్కువ కాకుండా ప్రభావితం మీ జ్ఞానంతో నింపాల ప్రభావా లోక మీ భూమి మీ జ్ఞానం నింపాల ప్రభావ అన్ని జ్ఞానం చేత నింపాల ప్రభావా నా ప్రభావ మీకు రోషం కలిగి పౌరుషం కలిపి మేము జీవించాలా ఈ వాక్య మిషన్ ప్రభావం జాగ్రత్తగా జీవించాలా నా తన పతి దశల ప్రభావం అన్ని తోట ఆకర్షించాలా ఆయన మీ వాక్యంతో అందరూ ఆకర్షింపడాలా గొప్ప దేవాలి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రభావా అది పర్లకు ఒక జ్ఞానం అని మాకు ఈ లోపల జ్ఞానం దయాల జ్ఞానం ప్రభావితి మాకు వద్దు ప్రభావ సంబంధించిన జ్ఞానం చేత మేము ప్రభావ అనేకులు మేము నింపాల ప్రవా అనేకులు మీ వాక్యాల మీ సత్యం ప్రకటించాల బిడ్డలు మమ్మల్ని తయారు చేయడం ఆదిష్టమైన గొప్పదేవాడ తలు చేసే ప్రభావాన్ని సిద్ధపడాలనే సిద్ధపరచాలా ఎంత మంది ప్రభావ దుష్ట శక్తించిన ప్రభావ సైతం శక్తి పీడిపడుతున్నారైనా ఉపశమనం లేక ఏ రీతి తప్పించుకోవాలి ఏ రీతి వచ్చి బయటపడాలి తెలియచితుండాల ప్రవా అలాంటి బిడ్డల దగ్గరికి అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి కూడా మీకు ఉపశమన కల్పించాలా బంధకాలను వాళ్ళు విడిపించాల ప్రవా సైతాంశాలన్న వాళ్ళని బయట తీసుకొని రావాల మీ జ్ఞానించ వాళ్ళు నింపాల ప్రవా వాళ్ళకు మీతో ఆకర్షించుకోవాల ప్రవా అలాంటి సముచితం మీ పర్లోకి నింపల ప్రవా అండి అలాంటి ఆత్మ కనుగరించి అలాంటి మనం నడిపించావా తండ అలా ఆ రీతిలో ముందుకు మమ్మల్ని తయారు చేయండి నా తల్లి మా తీర్మానం ఈ రోజు తీర్మానించుకున్న ప్రభావ రీతిలో మీ జ్ఞానం చక్క నింపాల మనుషులు కానీ మేము ఏమ అది మీ మీ మహిమనే వివరించాలా ప్రభావా అలాంటి వాకులు మాల నుంచి బయలుదేరాలా మీరే వాక్కు ప్రభావ మీ వాక్యం మాల నుంచి అలాంటి ఆత్మ మార్చండి అలాంటి ఆత్మను మాకు అనుగ్రించండి గొప్పదేవాసయానికి స్తోత్రం చేస్తాం గొప్పదేవా ఇంకా మధ్యకాల సమయం మమ్మల్ని ఎంతకైనా బలపరిచినారనైనా మా విశ్వాసం ఇంకా బలపచ్చినారు ఉన్న కొన్ని విషయాల ప్రభావితం బయలుపరిచిన మీ జ్ఞానం సంబంధించిన వాక్యం ప్రభావ మీకు నా తను ఈ వాక్యం పట్టుకొని అంత ప్రకారం జీవించాలా మా జీతం అవలంబించుకోవాలి పాటించాలా ప్రభావ అనేటుని అనువకూరుతున్న విశదీకరించి బహుగా ప్రభావ ఈ సత్యని ప్రకటించాల అలాంటి బిడలగా తయారీగా ప్రాద్ష్టమైన వైరస్ బాధితులందరి మీరు స్వస్థపచ్చందైనా ఆ కలవరిశిలో మీరు మీరు మీరు మీరు మీరు పొందిన గాయల స్వస్థత ఉంది ప్రభావా ప్రతి ఒక్క దేవుడు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుభ్రం నామవున హాలలియా మీరే స్వస్థపర్చిన థర్డ్ వేవ్ వస్తుంది ప్రభావితి రాకుండా ఉండు కాక ఏసు క్రీస్తుని నామవున హాలలియా ఏవా ఏసు ప్రపతి అనారోగ్యం మీరు దండష్టమైన ప్రతి ఒక్క విడతలు కల్పించడం ప్రభావ వైరస్ బాధితులను అందరూ ప్రకటించాల చివరి దశలోనే కానీ ప్రభావాలు జీతాలను సమర్పించుకోవాలన్నా ప్రతి ఒక్క మీ స్వాత చెప్పాల గొప్ప దేవ మీరే సాయపడండి భయంకరమైన కాలంలో ఉండడం ప్రభావా గొప్ప దేవా మీరు ముందుకోవాలా మీరు మాకు మార్గాలు చూపిస్తున్నారు వాటిని పట్టుకునే జాగ్రత్త ముందుకోవాలా భయపడుతున్న ధైర్యం భవాల ప్రవా నేను ఇస్తుంది శ్రీకృతక్తి వచ్చినా కను కాబట్టి మీరు మీ విజయం పొంది గొప్ప తోడు ప్రభావం ఆ విజయం మీరు మాకు ఇచ్చారు తర్వాత దాన్ని పట్టుకుని ముందు కూడా జరగదా తయారు మీరు ఆశీర్వించండి తీవించండి నూతనమంది అభిషేకించిన మీరు గొప్ప శాసనం పెట్టుకోండి ఉద్యోగ స్థలంలో పనిబాటులో రాకపోకం తోడు మీరు మీ ప్రొటక్షన్ మీ కాపులు అగ్నిపంచేసి కాపాడండి వైరస్ నుంచి వ్యాక్సించి మీరు కాపాడండి మీ కృపలు భద్రపరచుకున్న వండాలేయా గొప్ప ప్రతి ప్రవేశం జాగ్రత్త అర్థం చేసుకోవాలా గొప్ప ప్రభ ప్రకృతి సంబంధం అర్థం చేసుకోవాలి ఆత్మలు ఎట్లా నిర్వహించిన ప్రకృతి అన్ని విషయంలో అర్థం చేసుకోవాలా ఆ విధానాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభావం మీకు చూపిస్తున్నారు ప్రభానికి వండాలి అని జాగ్రత్త మీద లేకుంటే ప్రభావన్ని వాటిని అర్థం చేసుకుని ఇట్లా ఉంటే మోసపోయే అవకాశం ఉంటుంది తర్వా మేము చేసే విషదీకరణలో క్రవా ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే తర్వా అది ఎంతో అది మీకు వాక్యం విరుద్ధం తర్వాత మేము ఆ రీతి గుండ జాగ్రత్త వాటిని అర్థం చేసుకుని ప్రకటించలాగానే సహాయపడాలి ఓపిక సహనం దీర్ఘ సాధంగా సంపూర్ణమైన జ్ఞానంతోనే ప్రభావ సంపూర్ణమైన దీవ్రశాంతంతో మీ ఉపదేశించాలా మా ఉపదేశంలో ప్రభావ ప్రతి వాక్య విధానంలో ప్రభావిత మీ ప్రేమ కనిపించాలా మీ చూపించిన ప్రేమని వ్యక్తపరచాలా మనుషులకి ఆ ప్రేమ అనేకలు హృదయ తాకాల ప్రభావ అలాంటి అభిషేకం అలాంటి ఆత్మ నడిపిస్తూ మాకు అనుగ్రహించిన తండ్రి విషయానికి వందలు చెల్లించిన ఎంతోమంది కష్టాలు ఆదరణలో ప్రభావం దుఃఖంలో మునిగి ఉంటున్న కుటుంబాలైన వాళ్ళు ఓదార్చాలా వాళ్ళు పరమర్శించాలా వాళ్ళు మీతో నడిపించాలా మీ ఆదరణ సమాధానం వాళ్ళు పొందుకోలేక మేము ఏదైతే వాళ్ళు మీరు ప్రకటించాలతో మీతో నడిపించాలి మాకు ధ్యానాన్ని గురించి నడిపించడం ఆధిష్టమైన నా దీని ప్రభావంగా ఉంటున్న ప్రవాహాలకు మంచి ఆరోగ్యం తెచ్చింది ఇంకా ఎన్నో విషయాల ప్రవాహంలో మీరు మాకు బయపరుస్తున్నారు కృతజ్ఞత అర్పించుకోవడం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ప్రభావానికి వన్నాలేస్ అయినా గొప్ప దేవ ఇంకా అనేక మంది విషయాలు మేము తెలుసుకోవాలా ప్రకటన ఇండి విషయాలు మాకు చూపిస్తున్నట్లవా గొప్ప దేవా ఆ ప్రకటన కను టైంకి ప్రవా అది కంప్లీట్ అయిపోతున్నాక ప్రవా ఎక్కడ దేవా మీరు ఎవరిని ఎక్కడైనా నడిపిస్తారో ప్రవా అక్కడ మీరు నడిపిస్తారు తర్వా తగ్గట్టు మీకు విధానాలు భవిష్యత్తులో రాబోయే తారీ ఆయన ఒకటి విషయ దగ్గర నుండి ప్రకటించాలి అనేక సంఘాలు వెళ్ళి అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రభావాన్ని మేము ధైర్యంగా ప్రకటించాల ప్రేమకులు అర్థమేలాగా మేము ఒకటి ప్రకటించాలంటే అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించిన ప్రధిష్టమైన మీరే మాకు సహకారం ఆధిష్టమైన గొప్ప దేవాలను ఆశ్రదించండి దీవించండి స్థలంలో ప్రభావాస్ లో ఫీల్ లో ఒక ప్రభావ మీతో ఉండండి ఆ ఫ్రెషర్స్ తర్వాత తర్వాత సంపూర్ణంగా సునాసం ఇచ్చేలాగే ఆటంకాలు కొట్టి వెళ్లి తర్వా నా దేవత మంచి ఆర్గ్యం ఇచ్చి ఇంకా మీ జ్ఞానం చేతిని ఇంకా అభిషేక ఇంకా బలంగా వాడుకోని తర్వాత ముట్టం తాకటి మంచి ఆర్గం దాన్ని నూతనంగా అభిషేకించిన మీరు గొప్ప సాక్షి పెట్టుకోండి ఇద్దరు పిల్లలు ముట్టని తాని ప్రభావించి మన దృష్టి నుంచి మీరు కాపాడండి వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి కుటుంబాన్ని ప్రొటెక్షన్ మీ కాపాడు అభినికం మీరు కాచి కాపాడమే ఆదిన గొప్ప దేవానికి వర్ణాలు అన్నంలో అన్నదం ముందు ప్రభ వాళ్ళు అన్నది ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వాళ్ళు అంత సరసత్యమిక రావాలా ఓ ప్రభావ సత్యమైన మీ వాక్యంలో వాళ్ళు సంపూర్ణంగా బలపడాల ప్రభావ మీరే సహాయపడండి అదే ఒక కుటుంబాల మీరే కాచి కాపాడడం ఆధిష్టమైన గొప్ప వన్నాలి స మీరే మాకు సహాయకు నడిపించాలి సమస్తం మీరు అయితే ఒక వన్నాలి సార్ దశలో ప్రభావా అన్ని కూడా నసంపుకు లాగ ఉన్నారు ప్రభావా మార్గం తెలియక ప్రభావాస్తే ప్రభుత్వ ఆరాధిస్తున్నారు ప్రభావా వెళ్ళిపోతున్నారు కానీ ప్రభావా ఇది ఎట్లా అర్థం వాళ్ళు ఫిలిపు కదలించేంత వరకు ప్రభావా ఆ నసంపుకు అర్థం కాలేదు ప్రభావాన్ని ప్రభావ ఆయన ఇస్తా ఫిలిపు వెళ్ళే ప్రభావ తర్వాత కదడించింది ఆ రిజితిగా ఎన్నో ఆత్మలు అధికంగా ఘోషిస్తున్నాయి కాబట్టి ప్రభావ మీ రీతికి వెళ్ళాలో ఒక ప్రభావ నిరం నడిపించండి పశుతాత్మ కార్యం జరిగించాలని మేము మూతమైన అభిషేకం పద్ధతిలో మేము పొందుకోవాలి ప్రభావ నిరే సహాయపడండి ఐతిగమైన విచారాలు మేము కొట్టుకుంటున్నా సహాయపడండి ఎక్కువ సమయం ప్రార్థనలో ప్రభావ వాక్యంలో ధ్యానంలో మేము గడుపులోనే సహాయపడని తండ్రి మీ రాకపోయిన సిద్ధపరచుకోమని సమస్త గణత మహిమ ప్రభావం నీకే అర్పించుకుంటూ త్వరలో నాన్న ఏసు క్రీస్తు పరిషద తండ్రి ఆ మేన్ పర్లోక నా తండ్రి పర్లోకమందున్న నా తండ్రి నా ఏసయ్యా వందనాలు నీకే స్థుతులు స్తోత్రంలో తండ్రి కనికర్మ తండ్రి కృప కలిగిన దేవా జీవం కలిగిన జీవాధిపతి అయినా ఏసయ్యా వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి కృపలో భద్రపరుచుకున్నవు తండ్రి దివారాత్రంలో తండ్రి నువ్వు వలే కాచి కాపాడి యొక్క దినంకుని యొక్క నూతన కృప ఇచ్చి మమ్మల్ందరినీ ప్రభాయి మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో గడిపే భాగ్యము ఇచ్చినావు తండ్రి నీ స్వరం వినే భాగ్యము దన్నితా భాగ్యులుగా ఐశ్వర్యవంతులుగా మమ్మల్ని చేసిన పరొక మంది ఉన్న నా తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు నీకే స్తులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే వందనాలు తండ్రి అవును తండ్రి ప్రభా నీ జనులు ప్రభా ఈ దినం ప్రభా వ్యర్థమని దానికోసం ప్రయాసపడుతున్నారు ప్రభా తండ్రి కానీ దానివల్ల వాళ్ళు క్షీణించిపోతున్నారని ప్రభా ఎవరికి గ్రహించలేకపోతున్నారు ప్రభా అందరూ ప్రభా నీ జ్ఞానాన్ని వాళ్ళంతా విసర్జిస్తున్నారు కేవలం నీ సత్యాన్ని ఎవరు స్వీకరించట్లేదు ప్రభా కాబట్టే తండ్రి నీ జనులు ప్రభా తండ్రి నశించిపోతున్నారని నువ్వు చెప్పినావు తండ్రి అవును ప్రభా ఈ భూమి అంతా నీ మహిమను అంటే ప్రభాని యొక్క వాక్యాన్ని మేము నింపాలా ప్రభా తండ్రి కాబట్టే తండ్రి ఆయన నువ్వు మమ్మల్ని యొక్క పాత్రలుగానే నువ్వు తీసుకున్నావు ప్రభా కానీ మాపక్షంగా నువ్వే యుద్ధం చేసే దేవుడవు తండ్రి కాబట్టి నీ జ్ఞానంలో మేము ఉండాలా ప్రభా మేము నీ యొక్క వాక్యం పట్ల కానీ నీ పట్ల కానీ మేము ఏటిని విసర్జించకుండా ప్రభ మేము ఏటిని తృణీకరించకుండా ప్రభా మా ప్రయాసము మా భారము మాది మీ కొరకే ఉండాలా కేవలం నీ రాజ్యాన్ని ఈ లోకంలో కట్టాలా ప్రభా ఎంతోమంది నాయన రక్షణ లేని వాళ్ళందరినీ ప్రభా నీ రక్షణలోకి నడిపించాలా నాయన ప్రేమ కరువైన వాళ్ళందరికీ ప్రభా నీ ప్రేమను రుచి చూపించాలా నా తండ్రి అందరినీ ప్రభా నీ యొక్క నాయన ఆ యొక్క పర్లోక రాజ్యంలోకి అందరినీ మేము అక్కడికి రప్పించాలా ప్రభా ఆ రీతి మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా కాబట్టి తండ్రి ఎక్కడ నిరుత్సాహపడకుండా ప్రభా దేని విషయంలో కృంగిపోకుండా ఆయన ప్రతిదీ ప్రభా ప్రేమపూర్వకంగా నాయన నిబ్బరం కలిగి మెలుపుగా ఉండి స్వస్థ బుద్ధి కలిగి ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా మేము ప్రకటించాలా ప్రభా తండ్రి నీ నామంలో వెళ్తుండగా ఏమి జరిగినా ప్రభా అవన్నీ మాకు మీలుగానే ఇంచాలా అవును ప్రభా అన్నాడు ప్రభాయన ఈకలోక ఆశల కన్నా ప్రభా నీ జనులలో శ్రమ పొందిటే చాలని మోసే ఎంతగానో తీర్మానించుకున్నాడు ప్రభా ఎంతోమంది నీ బిడ్డను నీ ప్రవక్తలు అందరూ ఆ రీతిగానే తీర్మానించుకున్నారు కాబట్టే ప్రభా వాళ్ళ లోకంలో దరిద్రంగా ఉన్న ఏ రీతిగా ఉన్న వాళ్ళంతా నీ రాజ్యాన్ని లోకంలో నీ యొక్క మాక్యాన్ని నెరవేర్చినారు ప్రభా కాబట్టి ప్రభా మేము కూడా నాయన వాళ్ళ ఉండాలా మా పిత్రుల వల్లే ఉండాలా నీ ప్రవక్తల వల్లే మేము కూడా ఆ రీతిగా ముందుకు పోవాలా ప్రభా కాబట్టి ఈ మధ్యాహ్న సమయమందు తండ్రి నువ్వు నీ స్వరం ద్వారా వినిపించినందుకు నీకు వందనాలు నా ప్రభా నేనైతే ఈ యొక్క వాక్యాన్ని నా హృదయపూర్వకంగా తండ్రి నేను స్వీకరిస్తున్నాను ప్రభా ఒకవేళ ఈ వాక్యం నాయన నా తండ్రి నాలో ఏమైనా ఇంకా నీకు దగ్గరగా ఉంది ఈ యొక్క వాక్యానికి నాకేమైనా నా జీవితంలో సరిలేదు ఉంటే అవన్నీ సరి ఎందుకంటే ఇవి జీవితాన్ని సరిచేసుకొని సంపూర్ణంగా పరిపూర్ణంగా సమర్పించుకొని నీ సేవలో వెళ్ళే సమయం కాబట్టి ఇంకా నాయన ఏమైనా లోటుపాట్ల లోకమాల్యం ఇంకా ఏమైనా మాలో శారీరకమైన బలహీనతలు ఇంకా వాటి అన్నింటి నుండి విడిచిపెట్టి వాటిని అన్నింటినీ మేము జయించి నీ యొక్క పరిశుద్ధ ఆత్మాభిషేకం పొందుకోవాలా నీ ఆత్మను పొందుకొని మీరు లోకంలో చేసిన సేవ ప్రభానైనా మేము అట్టి సేవ చేయాలా మాకు మాదిరి నీవే తండ్రి మాకు నాయన తండ్రి మీరే దేవుడు కాబట్టి నీ మాదిరిగా మేము కూడా ఈ లోకంలో నువ్వు చూపించిన ప్రేమాన్ని నేను కూడా మేము కూడా అందరికీ చూపించే రీతిగా మమ్మల్ని ముందుకు నడిపించండి నాయన వాక్యం ద్వారా ప్రభా మీ దాసుడి ద్వారా మాట్లాడిన ప్రభా ఆ యొక్క కుటుంబాన్ని యొక్క దాసుని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఆ యొక్క దాసుడికి ప్రభానైనా మీరే మంచి ఆరోగ్యం దయించండి ఇంకా प्रभा नाइन ना आत्मीय सत्या इंका एनो मेगन विश्वा बल तंरी इंकांकांकांकांका प्रभा तंड्री या दास दम इंकानो प्रभा నాయన మీ జ్ఞానంలో వద్దిల్లేటైట్ చేయండి ప్రభా తండ్రి ఏదైతే విన్నా వాక్యం ప్రభా ప్రతిదీ స్వీకరించి పాటించి ప్రకటించే వారికి మమ్మల్ని ఎవనెత్తండి కాబట్టి ఈ యొక్క దాసులు చేసే ఉద్యోగంలో ప్రతి చోట ప్రభ నాయన మీరే తోడుండి ప్రతి దినం ప్రభా మీ అగ్ని మీ యొక్క దేవదోతుల కాపుదల యొక్క సభదరుడి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి అలాగే పిల్లలకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి నాయనా తండ్రి నాయన యొక్క శ్రమల దినాల నుంచి కీడు నుంచి శోధనల నుంచి ప్రతి ఒక్క దాని నుంచి ప్రభా మీరు వాళ్ళని కాచి కాపాడి మీ కృపలో భద్రపచుకోండి తండ్రి కాబట్టి ప్రభా నాయనా తండ్రి యొక్క ఆరాధనలో పాల్గొందిన ప్రతి తి యొక్క సహోదరిని సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరినీ ప్రభావిత దీవించండి ప్రభావ వాళ్ళందరికీ ప్రభాని యొక్క కృప అందరికీ శాశ్వత కాలం ఉండును కాక తండ్రి కాబట్టి ప్రభా నాయన ఎంతో మంది వైరస్ బాధితులు ఉన్నారు వ్యాక్సిన్ బాధితులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఆయన వాళ్ళందరి పట్ల ప్రభా మీ కనికర మీ ప్రేమ జాలి దయచూపించి ఆయన వాళ్ళకి ఇంకొక అవకాశం మీరు ఇచ్చే ప్రభా నాయన మీరే సంపూర్ణంగా ఆ కలవరిశిలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరిచి వాళ్ళంతా మీకు సాక్షులుగా ఉండాలా ఏసుక్రీస్తు పరిషత్ నామంలో అందరూ రక్షణ పొందా ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలా ప్రభా తండ్రి నాయన ఎవరైతే రక్షణ లేని వాళ్ళందరూ రక్షణ పొందా నీ నామే ఎరగని వాళ్ళు నీ నామాన్ని నీ సత్యమే తెలియని వాళ్ళు నీ సత్యం తెలుసుకోవాలా ప్రభా కాబట్టి వాళ్ళందరూ రావాల ప్రభ ఎంతో మంది సేవకులు తండ్రి మీ అందరు నిద్రించినారు ఆ యొక్క మీరే కాపలను లేవనే తండ్రి వాళ్ళకి మీరే ఓదార్పు ఆదరణ దయచేసి వాళ్ళ కుటుంబంలో తండ్రి మీరే శాంతి సమాధానం దయచేయండి ఎంతో మందిని భార్యను పిల్లలను బంధువులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ప్రభా వాళ్ళు ఎంతో దుఃఖంతో ఉన్నారు వాళ్ళకి ప్రభాని యొక్క ఉల్లాస వస్త్రములు ధరిం వాళ్ళు బ్రతుకు దినంత ప్రభాన్ని శాశ్వత కాలం మీ కృప వాళ్ళకు ఉండును కాక తండ్రి నా ప్రభా తండ్రి అలాగే ప్రభా నాయన అనుదినం ప్రభా నాయన తండ్రి తల్లి కానీ తన బిడ్డకు పాలు ఇచ్చి ఏ రీతిగా దినదినం ఆయన కాపాడుకుంటదు నువ్వు తండ్రి నాయన మీ యొక్క ఆత్మీయమైన వాక్యము నీ జీవమైన వాక్యము ఆ మన్నాను మాకు దినదినము ప్రభా మమ్మల్ని బలపరుస్తున్నావు మళ్ళా ఉన్న లోటుపాట్లను మీరు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి తండ్రి మేము అన్ని సరి చేసుకోవాలా తండ్రి ఎందుకంటే ఇవి సరి నీ సేవ చేయలేం ఎందుకంటే లోకంలో ఉన్న దుష్ట శక్తులకి మేము వాటికి చోటు ఇవ్వాల్సి వస్తుంది వాటికి లొంగిపోవాల్సి వస్తుంది అవి మా మీద విజయం ఎగరేస్తాయి కాబట్టి వాటి మీద మేము విజయం పొందాలా కాబట్టి తండ్రి మీ యొక్క వాక్యాన్ని మా తండ్రి మా హృదయాలను మా అన్నిటిని మేము సరి చేసుకుని ముందు పోసాగనంగా మీరే కృప చూపించమని తండ్రి మధ్యాహ్న కాల సమయం మీరు స్వరం వినిపించినందుకు మీకు వందనాలు అలాగే ప్రభావ యొక్క దాసు యొక్క వాక్యాన్ని చెప్పిన ఆ దాసుడికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీకే సమస్త మహిమా ఘనత ప్రభావం తండ్రి యుగయుగములు చెల్లిస్తూ నదరేడైన యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ పరిశుద్ధ మహోన్నతడానికి వందనాలు స్థుతులు స్థోత్రం ప్రభావ సర్వోన్నత సర్వలోక సృష్టికర్త కృపాకణ క్రమకల దేవానికి లెక్కలేని వందలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగిన తండ్రి ప్రభావ గడిచిన కాలమంతి మమ్మల్ని కాచి కాపాడి లెక్కలు చట్టం మమ్మల్ని భద్రపరిచినైనా ఇది క్షణం వరకు మూడు సజ్జలు లెక్కలో వచ్చినందుకు నేను వేలాది కృతజ్ఞత స్థులు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగిన ప్రభావ ఎవరికీ లేని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావైనా మీ స్వరం ఇంటకు మీరు మాకు ఇచ్చిన బట్టి వేలాది వందనాల ప్రభావ ఆయన పాటల ద్వారా మీరు మహిమందర నా తండ్రి మీరే ప్రభావ మా వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి నీకు స్థుతులు స్తోత్రముల ప్రభావ అవు తండ్రి నా ప్రభావ నిజం జ్ఞానం నశించిపోతున్నారు ప్రభు అయిన వ్యర్థమైన వాటి కోసం పాటలాడుతున్నారు కాబట్టి నా పెద్దమైన వాటి కోసమైనా తండ్రి మేము నేను పోరాడుతూ ఉన్నాము ఆరాట పడుతున్నాం నా తండ్రి అగ్నిలో పడవేయపడుతున్నాం ప్రభావ కాబట్టి నేను పెద్దమైన వాటి కోసం వెళ్ళడానికి వేయలేదు ప్రభావ తండ్రి ఎందుకంటే ప్రభావ ఇచ్చేవరికి మనం మిగిలిస్తే ప్రభా నైనా తండ్రి జీవన నుంచి వాక్యం ఉన్న ప్రభావ నెందు మేము జ్ఞానం కలిగి ఉండాలి ప్రభావ నీ జ్ఞానం మేము సంప సంపాదించుకోవాలా అటు జ్ఞానం లోకమంతా నింపచే నింపినైనా ఫీల్ చేయాలి ప్రభావ నీ మహిమని లోకానికి ప్రభావ మేము చాటి చెప్పాలా ప్రభా అదే నేను ఇష్టమైన కాబట్టి నా తండ్రి నేను మీరే అటువంటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ బలహీనం ప్రభావ జ్ఞానం లేని వాళ్ళ ప్రభావ యోగ్యత లేని వాళ్ళం కానీ ప్రభావ నా తండ్రి మీరే మమ్మల్ని నా తండ్రి యోగ్యులుగా ఇచ్చినారు ప్రభావ మాగొర కేసులో రక్తం కాచినావు నా తండ్రి ఎంతో ప్రేమ చూపించినావు ప్రభావ పాపం నుంచి విడిపించినావు ప్రాభ నీ ఆత్మ తమ్మని బలవంతులుగా మార్చినావు దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రము ప్రభావైనా నాయన మీ యొక్క అభిషేకమ్మకు అనుగ్రహించండి ప్రాభ నాయన మీ అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి మేము లెక్క మించిన మాకు భారం ఉంది ప్రవాహన తండ్రి మేము తప్పించుకోవడానికి వీలేదు మేము మర్చిపోవడానికి వీళ్ళు శరీరమైన ఐక విచారాలు కొట్టుకోవడానికి వీలేదు ప్రభావ అపవాది బంధకాలు చెప్పుకోవడానికి వీళ్ళు నాయన బలహీనతలు ఉంటానికి వీలేదు ప్రభావ తండ్రి ఆ బాధ్యత ముందు ప్రవాహం మేము ముందుకు సాగాల తను మీ జ్ఞానం మేము పొందుకోవాలా ప్రవాహనైనా మీరే ప్రతిరోజు నాయన నూతనంగా మాట్లాడుతున్నారు మా ప్రతి ఉన్న ప్రతి నైనా వాక్యం ద్వారా మా బాధ్యతను గుర్తు ఉన్నారు మా జ్ఞానం అనుగులు ఇస్తున్నారు మేము ఏది ముందుకు సాగాలని చూపిస్తా ఉన్నారు కాబట్టి నీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవాహం ఆయన మాకున్న బలహీనతలను తెంపుకోవాలా అతను మేము ముందుకు సాగల ప్రవాహనా తండ్రి మీ నామానికి మహిమకమైన సేవ చేయాలా ఏదైనా తండ్రి అంత దినాల్లో ఉన్నాం అక్కడ ఎంత సమీపం ఉంది ప్రభా మీ జ్ఞానం ఎంతో ముఖ్యం ఎంతో అవసరం ప్రభా నైనా ఎందుకంటే ప్రభావ అపవాదిన తండ్రి ఏదో నన్ను శోధిస్తా ఉంటాడు ప్రభావ కాబట్టి వాళ్ళ మీద విజయం అనుగ్రహ పొందుకోవాలంటే ప్రభావ మేము బలవంతమై ఉండాలా జ్ఞానవంతమై ఉండాలి కాబట్టి నాయన మీరు మాకు జ్ఞానము బలం అనుగ్రహించండి ప్రభావం ముందుకు నడిపించండి తండ్రి ఉన్న చోట్ల నిలబడడానికి వీలది ప్రభావం ముందుకు సాగాల ప్రభావ తండ్రి ఎంత తొందరగా ప్రభావ మేము యొక్క సేవ స్టార్ట్ చేస్తే ఉన్న ప్రభావ మీ నామని కథ మహింకొల ప్రభా నా తండ్రి మేము ఇంకో ప్రభావ చేతగానే వారు మేము ఉంటున్న ప్రభావం ముందుకు సాగలను మమ్మల్ని మమ్మల్ని నడిపించండి ప్రభావ నైనా మీ జ్ఞానం మాకు అనుగ్రహించిన ప్రభావ ఎంత దినాల్లో ప్రభావ అనేకులను ప్రేమ సిద్ధపడాలా మీ అనేకుని మీరు అక్కడికి సిద్ధపరచాలా అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం ప్రభావ దేవా ప్రవేశాలందరూ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ పథకం స్వస్థత పచ్చిన తండ్రి నీకు వందనాలు దేవెందుకంటే ప్రభావ ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి నాయన ఈ రోజున ప్రభావ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి ఎంత స్థితికి తీసుకొచ్చిన ప్రభావ నీకు వందనాలు తండ్రి ఇంకొక ప్రభావ అందరూనైనా జ్ఞానంతో మెలగల నా తండ్రి నా ప్రభావ అన్లాక్ చేశారు ప్రభావ ప్రతి జ్ఞానంతో నడుచుకోవాలా నా ప్రభావ ప్రతి ఒక్కరిని బర్ధించండి నాయనైనా సక్రమంగా జీవించాల ప్రభావ నా తండ్రి దీని ఎందుకు నిమిత్తమైనా ఈ యొక్క అవకాశం ఇవ్వబడింది అది నా ప్రభావాలు తెలుసుకోవాల ప్రభావం లేదంటే నా ప్రభావం ముందు ముందు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తే ప్రభావ కాబట్టి నా తరలి నేను ఇంకా నైనా జాగ్రత్తగా ఉండాలా ప్రతి ఒక్క నీతో తిరగల రక్షణ మార్గంలోకి రావాలా నా ప్రతి ఒక్క ఆత్మీయత ఇప్పబడాల ప్రభావం అయినా సర్వ సృష్టిని విడిచిపెట్టాల ప్రభావ సృష్టికర్త నీతో వాళ్ళు తిరగల ప్రభావ ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించడం ప్రభావ ఆత్మీయతలు ఇప్పండినైనా సర్వోన్నతలో నేవేనా వారు తెలుసుకున్న నోటి తిరగల ఇది నా తండ్రి ప్రదక్షణ బట్టి కూడా ప్రార్థిస్తున్న నేను ఎంతోమంది దాన్ని మీ ఆరాటపడి తీసుకుంటా ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభావ నైనా దాన్ని మీరే గద్దండి ప్రభావ వారికి తెలియదు ప్రభావం వల్ల నేను దుష్ప్రభాలుస్తాయి ప్రభా దాన్ని దాని దుష్ప్రభాల నుంచి కాపాడండి త్రి ఏదైనా ప్రభావి కారణ వల్ల కోల్పోయినారు సభం కోల్పోయిన వాళ్ళు ఎంతో ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తుంది నా తల్లి ప్రతి ఒక్కరికి మీరు ఆదరించండి వారికి కావాల్సిన అవసరం అవసరం తీర్చండి ప్రభావ తండ్రి మీకు స్థుతులు స్థుతాలు చెల్లిస్తున్న ప్రభావ ఏదైనా గ్రూప్లో నైనా ప్రేయర్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రదర్శన ఇష్టం మీరు ముట్టండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీ నూతనంగా అభిషేకించండి నేను ప్రతి ఒక్కరికి నైనా మీ కంచ కందన దండి ప్రభావ ఎల్పడి ఆయన మెలుకు గుండాల ప్రభా నైనా నీ సేవ విజృంభించి చేయాలన్న ప్రభావం మీరు కంచకాలు దయచేసి ఏదైనా వారి ధైర్చుకుండా కాపాడమని ప్రార్థిస్తున్నా ప్రభా ఇలా చంద్రశేఖరను బట్టి ప్రార్థిస్తున్నా ప్రభా ఎన్నో ఆత్మీ సత్యాలు ప్రభా మీకు వేలాది వందల తండ్రి నా ప్రభావ మేము నా తల్లి వినివ్వమై వండుకున్న ప్రభావ విని పాటించి ప్రకటించ వరమే ఉండాల ప్రభావ మేము కూడా నాయనైనా అటువంటి సత్యాలు ఎన్నో తెలుసుకోవాలా ప్రభావం నా తండ్రి మీరు మా జ్ఞానం అనుగ్రహించండి అన్న కుటుంబంలో మీరే శాంతి సమాధానం కలిగించేయండి ప్రభావ మీరేనా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే రక్షణ లేదో ప్రభాన్ని రక్షణ సర్వసత్య రక్షణ ఇచ్చి సర్వసత్యంలో నడిపించండి ప్రభావ మంచి అందువల్ల కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచండి ప్రభావ ప్రతి చోట మీరే తోడై ఉండండి మీరే ప్రతి పనులు విజయం అనుగ్రహించండి మీ ఆత్మకార్య జరిపించండి నా ప్రభాకంతో గొప్ప సేవ చేరించాల ప్రభావ ప్రతి ఒక్కరికి మీరైనా మీ యొక్క కంచ కాబ్బాలు దయచేసినైనా ఎటువంటి అపవాదికి చోటు లేకుండా ప్రభా తెలు దరిచరకుండా కాచి కాపాడి అన్న ద్వారా ఇంకా ఎన్నో బలమైన సత్యాలు భయపరచమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభావ ఇదేనా తండ్రి అంత్యంత్యంత్యంత్యంత్యాలాల్లో మేము ఉంటున్న నా మీరే ప్రభావ మా అందరికీ జ్ఞానం అనుగించిన ప్రభావ నా దేవ నువ్వే గొప్ప దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు నవే నైనా సమస్తం నువ్వు కలిగించిన ప్రభా కాబట్టినైనా మేము ఏ రితికి ముందుకు సాగాలో ప్రభావ మేము జ్ఞానవంతం ముందుకు నడవాల ప్రభావ మీ చిత్తాన్ని నెరవేర్చాలా మేము మీరు అక్కడికి సిద్ధపడాల నేను సిద్ధపరిచి తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మాతో తండ్రి నా ప్రభా ఒక నూతనమైన ఒక అంశాన్ని తెలియజేసినందుకు నీ కోట్ల అధికంగా స్థులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం యోగములు నీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నమం ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ హలేస్తుంది ప్రభు అర్షితరాకు మీకు వందనాలు ప్రభు ఏసు క్రీస్తున్నాం మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభావ్యాన్ని ఒకటి ఫలితం ఇచ్చేయండి మీకు బలం మీ కనుక ఉన్న దేవా వరస్ వారిని పడిన ప్రతి ఒక్క బిడ్డ బిడల మీరు కలి చేయండి ప్రభు దేవా ఇంత బిజీ ఉన్న ప్రభావ మీ యొక్క ప్రభా సమయాన్ని మాకు ఇచ్చినందుకు బిజీలో కూడా ప్రభు మీ యొక్క వాక్యం వినే ధన్యత భాగ్యాన్ని మీరు మాకు మీకు వందనాల ప్రభు దీని ప్రభావ మీరు ఎంత వరకు నిలుపుకునే మహిమార్థమే ప్రభావ జీవించే బిడ్డలను తయారు చేసి ప్రతి ఒక్క నిమిషంగా పాసయ్య మరి పొద్దు నుంచి ప్రభావం రెక్కల కింద కాపాలని పొందాలి తండ్రి ప్రభా పిన్న వాకి పట్టిని కొందనాల తండ్రి ప్రభా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి తండీ ప్రభా పనులకు జ్ఞానం దయించండి ప్రభా ఎసయ జ్ఞానం కొద్దిగా అవుతాడుగు మన్నాడు తండ్రి ప్రభా అవును తండ్రి మీరు అన్ని ఇచ్చినారు తండ్రి ప్రభా మేము గ్రహించుకొని వెతుకోవాలి తండ్రి ప్రభాస్ ప్రభా బా చదువుకొని ప్రభా మరి సొంత జ్ఞానం కాకుండా ప్రభా లోక లోకరీత జ్ఞానం కాకుండా ప్రభా పరలోక జ్ఞానం దయచేయండి ప్రభా అనేకులకు నీ నీ యొక్క జ్ఞానం నేర్పించి నీ కొరకు సిద్ధపరచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అలాంటి జ్ఞానం మాకు కావాలి ఎందుకంటే తెలివి కావాలి తండ్రి ప్రభా తెలివి నా ఎస్సే మరి నీ యొక్క మార్గం చూపించడానికి ప్రభా నీకు పర్లో జ్ఞానం తెలివిని మాకు దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ మరి నీ జ్ఞానం ద్వారా మా మిత్ర ప్రభా వాక్యం పంచి ప్రభా వాళ్ళు అడిగే ప్రశ్నలకు క్వశ్చన్లకు ప్రభా మేము జవాబి ఇచ్చినకు సమాధానం మాకు దయచేమని కోరుకుంటున్నాం తండండి ప్రభా ఏసే మేము చెప్పే వాక్యం ప్రభా ప్రతి ఒక్కరు వినాలి తండ్రి ప్రభా అలాంటి శక్తిని మాకు దయచేయమని అలాంటి ట్రైన్ ట్రైనింగ్ మాకు ఇవ్వమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏ ఒక్కరు నన్నేసే చెప్తుంటే మరి కసరుకొని వెళ్ళిపోకుండా అలా జరగకుండా ప్రభుకు సాయంత ఇచ్చమని కోరుకుంటున్నాం తండ్రి విన్న వాక్యం బట్టిన ప్రభా చెప్పిన వాక్యం బట్టి బ్రదర్ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి సిస్టర్ని కూడా దీని ఆస్వాదించండి పిల్లల్ని అనుగురించిన పిల్లల కొరకుని కొందనాల తండ్రి ప్రభా మరియు చదువుకుంటూ పొందుతున్న ఎటువంటి అనారోగ్యం రాకుండా మంచి ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా ఎటువంటి దృష్టిలో రాకుండా సాయంత్రం కోరుకుంటున్నాం తండ్రి కుటుంబాలను బంధుమిత్రులను అందరినీ మీ చేకి అప్పకిష్టం తండ్రి ప్రభా మీ ద్వారా తప్ప మరి మీరే మార్గము జీవము సత్యం అన్నారు తండ్రి ప్రభా అలా గ్రహించుకొని ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా ఎంతో మంది ప్రభా తల్లిదండ్రులను కోల్పోయినారు పిల్లని కోల్పోయినారు తండ్రి ప్రభా జ్ఞానేశ్వర ప్రభా తల్లి పెద్ద ఉంటే చిన్న చిన్న పిల్లల్ని కోల్పోయినారు తండ్రి ప్రభా అలాంటి పరిస్థితులు మేము ఉన్నాం తాన్ని ప్రభా అవును తండ్రి వాళ్ళు ఎటువంటి జరగకుండా సాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ప్రభా మరి నే దగ్గర నుంచి కాపాడుతున్నందుకు నీకు కొందాలి తండ్రి ప్రభా కే మిత్రులు కోరుకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా అలాగే కుటుంబాల సమస్యల కోసం ప్రార్థన చేసినాం తండ్రి ప్రభా యొక్క విన్నపంలో మీకు తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభా జ్ఞానేశ్వర ప్రభా అదేవిధంగా ప్రభావాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ప్రభా ఫైనాన్షియల్ సమస్య ఉన్నదండి ప్రభా యేసుక్రీస్తు నామంలో ప్రభావి దూరపరచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి మేము వాక్యం చెప్తే ప్రభావ అందరూ వినాలేదండి నాయనస ప్రభా మారు మనసు పొందుకోవాలేతండి ప్రభా నిం కిరీటం పొందుకోవాలండి ప్రభా నా యొక్క నాయనస ప్రభావ మరి నక్కడెక్కడ సిద్ధంగా ఉండి ప్రభావ నీ తిరిగి ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా ఇంకే తిరుగుతుంది ప్రభు ఇంకా ఛాన్స్ లేదండి ప్రభావం అలాంటి పరిస్థితుల ప్రభావ మేము పడకుండా మాకు శాంతి ఇచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీ జ్ఞానం తెచ్చమని ప్రతి ఒక్క కుటుంబంకి నీకు జ్ఞానం అవసరం తండ్రి ప్రభా నీకు పర్లక జ్ఞానం అవసరం తండ్రి ప్రభ ప్రార్థన చేసేటప్పుడు కానీ బైబులు చదువుటప్పుడు కానీ నేను ప్రభా వాళ్ళకి నేర్పించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా యొక్క ప్రార్థన అంశం మీ చేపస్తూ యేసుక్రీస్తు నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మేన్ మన తండ్రి యొక్క కృపయు మన ప్రభు అయిన కృపయు ఈ యొక్క వైరస్ బాధితులందరికీ అలాగే ఎవరైతే ఈ యొక్క కోవిడ్ వల్ల మరణించారో వాళ్ళ కుటుంబాలందరికీ కేబీపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ బాధితులందరికీ మన తండ్రి యొక్క కృపయు అలాగే మన ప్రభువైన యేసుక్రస్త యొక్క కృపయు ప్రేమ సమాధానం కంటికరం మన శాశ్వత కాలం సదాకాలం ఉండను గాక ఆ మేన్ చంద్రశేఖర <im> <im> <im>